తేజస్వినీతమస్ రాగ ఇచ్చా సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే సుషుప్తౌ నాస్తి తే తస్మాత్ బుద్ధేస్తు నాత్మన ఇరవై మూడో శ్లోకంలో ఇదంతా కూడా రాగద్వేషాలు సుఖదులు కర్తృత్వ భోక్తృత్వాలు ఇవన్నీ కూడా అంతఃకరణదే కానీ నాది కాదు నేను కేవలమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని రాగము ద్వేషము భయము కామము క్రోధము ఇవన్నీ కూడా అంతఃకరణ వృత్తులే అందుకనే నాకు ఒకడంటే పడదు ఎప్పటి వరకు పడుకునేదాకా నాకు ఒకటంటే చాలా ఇష్టం ఎప్పటి వరకు పడుకునేదాకా ఆ పడుకున్న తర్వాత ఇష్టమైన వ్యక్తి ఉండడు పడని వ్యక్తి ఉండడు ఎందుకని ఇష్టము ఉండదు అయిష్టము ఉండదు ఎందుకని ఇష్టాయిష్టాలు ఉండేటువంటి అంతఃకరణ పడిపోతుంది ఇష్టాయిష్టాల్ని ప్రకటించేటువంటి అంతఃకరణ ఆ నిద్రలో సుప్తమైపోతుంది లుప్తమైపోతుంది ఎప్పుడైతే అంతఃకరణ నిద్రలో లు ఆ అంతఃకరణ యొక్క వికారాలు రాగము ద్వేషము భయము క్రోధము ఇవన్నీ ఏమైపోతున్నాయి ఏ కాబట్టి ఇది బుద్ధి యొక్క వికల్పాలే కానీ ఆత్మ ఆత్మచైతన్యాన్ని ఏమాత్రం కాదు బాగుందండి మరి ఇవన్నీ ఆత్మ చైతన్యానికి కానప్పుడు బుద్ధి జడమంటున్నాం కదా మనసు జడమంటున్నాం ఇంద్రియాలు దేహం జడమంటున్నాం ఇవన్నీ చేతనవంతంగా ఎలా మారుతున్నాయి ఎలా అంటే ప్రకాశోర్కస్యతో ఆత్మన అంటే ఆ సద్వస్తు అయినటువంటి ఆత్మ చైతన్యం యొక్క స్వరూపమేమిటనంటే దాని యొక్క స్వభావం ఏంటనంటే సత్ చిత్ ఆనంద నిత్య నిర్మలత పైనవన్నిటిని కొట్టేస్తుంది ఈ ఒక్క వాక్యం బుద్ధి సత్యమా సత్యమైతే ఏమనుకున్నాం మనం ఏదైతే సత్యమో అది నిత్యం అనుకున్నాం కదా బుద్ధి నిత్యంగా ఉందా మేలుకున్నప్పుడు ఉంది స్వప్నావస్థలో ఉంది కానీ సుషుప్తిలో లేదు కాబట్టి బుద్ధి మనస్సు దేహేంద్రియాలు ఇవన్నీ కూడా ఒక అవస్థలో ఉంటున్నాయి ఇంకొక అవస్థలో పోతునై కానీ సమస్తూ వస్తుకం అన్ని అవస్థలలో ఉండేటువంటి ఆత్మ చైతన్యానికి అనిత్యత్వం లేదు అది సత్యమైనది కానీ ఒక అవస్థలో మాత్రమే ఉండి ఇంకొక అవస్థలో పడిపోతుంది బుద్ధి మనస్సు ఇంద్రియాలు ప్రాణాలు ఇవన్నీ కాబట్టి శ్రద్ధగా ఒక్కసారి విచారణ చేయండి ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ అవస్థలో సుషుప్తిలో పడిపోతున్నాయి మళ్ళీ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో రకంగా మేల్కొంటున్నాయి కానీ ఆత్మ చైతన్యం మటుకు ఎవరు అహం అహం అనేటువంటి స్వరూపం ఏదైతే ఉందో మూలం ఏదైతే ఉందో అది మటుకు సుషుప్తిలోనూ ఉంది స్వప్నంలోనూ ఉంది జాగ్రత్త ఉంది కాబట్టి సత్యం రెండోది చైతన్యం సత్ చిత్ అంటే ఏంటి జ్ఞానం చిత్తంట ఏంటి జ్ఞానం చైతన్యం కాబట్టి ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఈ అవస్థల్లో దేహానికి ఏం తెలియదు ఇంద్రియాలకేం తెలియదు మనోబుద్ధులకేం తెలియదు మనోబుద్ధులు దేని గ్రహిస్తున్నాయి స్వప్నావస్థను గుర్తిస్తుంది జాగ్రత్త గుర్తిస్తుంది కానీ సుషుప్తిని గుర్తించలేదు అవి కూడా జడమే చేతనం కాదు కాబట్టి అవి కూడా అజ్ఞానం ఆత్మ ఆత్మచైతన్యం మాత్రం చిద్రూపం జ్ఞానం దానికి సుషుప్తి తెలుస్తుంది అందుకని ఎలా ఉన్నావు అంటే హాయిగా ఉన్నానండి తెలిసింది దానికి అక్కడ ఎలా ఉంది ఆ హాయ్ అంటే చెప్పలేకపోతుంది కారణం అజ్ఞాన ఉపాధి బుద్ధి లేదు కనుక కాబట్టి ఇక్కడ ఆత్మన సచ్చిదానంద ఆత్మ యొక్క స్వరూపమేమిటి సత్యం చైతన్యం ఏదైతే నిత్యము ఉంటుందో ఏదైతే జ్ఞానస్వరూపమై ఉంటుందో అది ఆనందమే అందులో అనుమానమే లేదు సచ్చిదానందది నిత్య అది నిత్యము ఉండేది ప్రకాశించేది ఎలా ఉంటుందండి నిర్మలతాత్మన నిర్మలత ఏ మలము లేదు మలమంట ఏ దోషము లేదు దానికి మరండి చాలా మంచి మాట చెప్పారు కానీ దేహేంద్రియాలు ఇవన్నీ జడాలు కదా బుద్ధి మనసు ఇంద్రియాలు దేహం ఇవన్నీ ఇంత ఇల్లుమిన్ అవుతుంది ఇదంతా కూడా ఇంత షైనింగ్గా ఎలా ఉంటున్నాయి హౌ దిస్ దిస్ సమూహం దిస్ దిస్ గ్యాంగ్ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ ఇన్ బుద్ధి ఇవంతా కూడా హౌ దిస్ గ్యాంగ్ హ్యాస్ కమ్ టు బీయింగ్ ఇది ఎలా ఇల్లుమినవుతుంది ఇది ఎలా వెలుగొందుతున్నాయి ఇది ఎలా ప్రకాశిస్తున్నాయి అన్ని జడ పదార్థాలు కదా చూడండి ఈ శరీరం ఏంటండి మాంసపిండం అంతే ఎముకలు మాంసం నాళాలు ఇవన్నీ రక్తం ఇవన్నీ చుట్టబెట్టినటువంటి ఒక పిండం అంతే ఓ మోట్లో వేసి కట్టి లోపల నుంచి ఎలాగ ఒక పక్క నుంచి ఇలా వచ్చి ఒక పక్క నుంచి ఇలా వచ్చి ఇలా పుడుచుకొచ్చి ఇలా వచ్చి అన్ని సామాన్లు పాత్ర సామాన్లు అన్నీ వేసి ఒక మోట్లో కట్టి పైన చుట్టబెట్టి పెడితే ఎలా ఉంటుందో సింపుల్ ఇది కూడా అంతే కానీ ఆ మూట కదులుతుందే ఆ మూట కదులుతుందంటే దాని అర్థం ఏంటి లోపల ఏదో కదిల్చే శక్తి దేనికో ఒకటి ఉంది దానివల్ల ఈ మూటంతా కదులుతుంది ఆ కదిల్చే శక్తి లోపల కదలిక కలిగి ఉన్నటువంటి శక్తి దేనిదండి ఆ మనోబుద్ధులదండి ఎందుకంటే ఆలోచించేది మనస్సు నిర్ణయించేది బుద్ధి ఆ మనోబుద్ధులు కూడా సూక్ష్మ మూటలవి కనపడని మూటలవి అది కదలదు కానీ దాన్ని కూడా కదిపేదొకటి ఉంది దానికి కూడా చేతనత్వాన్ని ప్రసరింపజేసేది ఒకటి ఉంది అదేంటి ప్రకాశోర్కస్యతోయస్య శైత్యమనేర్యతోష్ణత నీళ్లు చల్లగా ఉంటాయి నీళ్లు చల్లగా ఉంటుంది సహజ గుణం దాన్ని వేడిగా ఏమి ఉండదు శైత్యం తోయస్య శైత్యం అంటే శీతలత శీతల స్వభావం నీళ్లు చల్లగా ఉంటాయి అర్థమైందండి కానీ ఆ సూర్యుడు ఎండ తాపానికి మాంచి ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం ఓ పన్నెండున్నర ఒంటి గంటకు ఆ ప్రాంతంలో మీరు నది దగ్గరికి వెళ్ళారనుకోండి ఆ నీళ్లు ముట్టుకున్నారనుకోండి ఎలా ఉంటుంది వేడిగా అనిపిస్తుంది వెచ్చగా అనిపిస్తుంది ఎలా వచ్చిందా వెచ్చదనం నీళ్ళది కాదుగా ప్రకాశ అర్కస్య సంయోగేనా ఆ సూర్యుడు యొక్క కిరణాలు నీటి మీద తదేకంగా పడడం వల్ల ఆ నీళ్లు చల్లగా ఉన్నటువంటి నీళ్లు వెచ్చబడ్డాయి ఈ ఈ ఈ ఉష్ణత దేనిది అగ్నేహో ఉష్ణత ఆ ఉష్ణత్వం దేనిది సూర్యుడిది నీళ్లది కాదు కాబట్టి ఆ సూర్య రశ్మి వల్ల సూర్యకిరణాలు సోకడం వల్ల చల్లగా ఉన్నటువంటి నీళ్లు వేడిగా మారుతున్నాయి మళ్ళీ చూడండి సూర్యుడు కనుమరుగైపాడు అస్తమించాడు చంద్రుడు వచ్చాడు మళ్లీ ఆ నదికి రాత్రి ఒంటి గంటా రెండు గంటలకు వెళ్ళారనుకోండి లేకపోతే ఉదయం వెళ్లారనుకోండి ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది దాని స్వభావం యథా స్వభావం కాబట్టి ఈ ఉష్ణత్వం అనేది తన స్వభావం కాకపోయినా ఉష్ణత్వం వచ్చిందనంటే అది దేని యొక్క సంయోగం ఉండాలి అలాగనే దేహేంద్రియ మనోబుద్ధులు స్వయంగా జడమైన చేతనవంతంగా ఇలా శక్తివంతంగా ఇలా ఇల్యూమిన్ అవుతున్నాయి ఇలా షైనింగ్ అవుతున్నాయి ఇలా ప్రకాశిస్తున్నాయి ఈ క్రియలన్నీ జరుపుతున్నాయనంటే ఈ వ్యాపారాలన్నీ జరుగుతున్నాయనంటే కేవలం దానికి కారణం ఆత్మచైతన్యమాశ్రిత్య ఆత్మచైతన్యం యొక్క స్వరూపమే దాన్ని ప్రకాశింపజేస్తున్నాయి ఆహా సరేనండి అంటే లోపల ఇప్పుడు సూర్యుడు పైనన్నాడు కింద నీళ్లున్నాయి అలాగనే లోపల ఆత్మ ఉంది ఈ బుద్ధి మనస్సు ఇంద్రియాలు ప్రాణం దేహం ఇవన్నీ ఇలా ఉన్నాయి ఇక్కడ ఆత్మ ఉందండి వెనకాల అందువల్లేనండి దీని ప్రసరణ జరిగి ఇవన్నీ ఎలా అవుతున్నాయి కాదండి ఇవన్నీ వేరైపోయాయి ఆత్మ వేరైంది అనుకోండి మళ్ళీ ఆత్మ సర్వవ్యాపకమని చెప్పడానికి కుదరదు ఎందుకని సూర్యుడు వేరు నీళ్లు వేరు అందుకనే ప్రకాశం వచ్చింది కాబట్టి ఆ ఉపమానాన్ని తీసేసుకుని ఆత్మ వేరండి దేహేంద్రియ మనోబుద్ధులన్నీ వేరండి అవన్నీ ఇదిగో ఇలా ఇలా ఉన్నాయండి ఇదిగో ఆత్మ ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే దానికి శక్తి వస్తుందండి రాత్రి పూట ఏమైపోయిందండి ఇవన్నీ పడిపోతున్నాయండి అప్పుడు ఆత్మ మాత్రమే ప్రకాశిస్తుందండి అనే ఒక అనుమానం రావచ్చు మోసుమి అలా కాదు ఇక్కడ మరి అలా ఎలాగండి ఆత్మన సచ్చి బుద్ధేర్ వృత్తిరియోజ్య చావిన జానామీతి ప్రవర్తతే ఇక్కడ క్లీన్ గా చాలా అమోఘమైనటువంటి ఒక విచారణ మొదలుపెట్టారు ఎంత ఒక అంతర్ముఖత చెందడానికి ఒక విచారణ ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది ఇరవై ఐదో శ్లోకం నుంచి ఆత్మన సత్ చిత్ అంశ్చ బుద్ధే వృత్తి ఇతి ద్వయం అంటే ఇక్కడ లోపల రెండున్నాయటండి అది మనం ఇంతవరకు ఏమనుకున్నామంటే ఏమి లేదు మనోబుద్ధులు ఇంద్రియాలు ప్రాణం దేహము ఇదంతా ఒకటి సెట్ ఈ ప్రకృతిది ఇవి తయారు చేయబడ్డటువంటి సృష్ట వస్తువులు ఇవి సత్వరజస్తమో గుణాలు పంచీకృత భూతాలు అపంచీకృత భూతాలతో కలిసి ఇవన్నీ పుట్టాయి ఇదంతా ప్రకృతి కానీ ఆత్మకి జన్మ అది శాశ్వతమైనది సచ్చిదానంద స్వరూపం కానీ ఇప్పుడు అవన్నీ కాదట అవన్నీ పక్కన పెట్టేయండి ఇప్పుడు అసలు విచారంలో లోపల తేలేదేంటే ఆత్మన సచిదంశ్చ బుద్ధేహే వృత్తిరితి ద్వయం అంటే లోపల ఏమీ లేదయ్యా రెండు ఉన్నాయంట లోపల రెండు ఉన్నాయట ఆ బుద్ధిలో రెండు రకాల వృత్తులు ఉన్నాయట ఆ రెండే ఇక్కడ మొత్తం అన్నిటికీ కారణం అందులో ఆ వృత్తులు ఏంటండి రెండు వృత్తులు ఏంటని అంటే బాగా శ్రద్ధగా చూడండి ఆ రెండు వృత్తులు లోపల అహం అహం అనేటువంటి వృత్తి ఏదైతే ఉందో అహం వృత్తి దాన్ని దాన్ని ఏమన్నారు అహం వృత్తి ఇక రెండోది ఇదం ఇదం ఇదం ఇదం వృత్తి బాగా చూడండి ఇదం అంటే ఇది ఇది నాది మమ మమ నాది ఇది నాది ఇది నాది ఇది నాది బాగా చూడండి లోపల రెండే వృత్తులు ఉన్నాయి అహం వృత్తి ఇదం వృత్తి ఈ అహం అనే వృత్తి ఇదం అనే వృత్తి బాగా చూడండి ఇక్కడ స్పష్టమైన విచారణ చేయండి శ్రద్ధ విచారణ కావాలి ఇక్కడ కళ్ళు తెరిచి చెవులు ఓపెన్ చేసి ప్రపంచంలోకి వెళ్ళి అన్ని పోగు చేసుకుంటున్నాం పరిపూర్ణానంద స్వామి శ్రీపీఠం లేకపోతే గోదావరి రాజమండ్రి అది ఇది ప్రపంచంలో మనం అనుభవించినవన్నీ కూడా లోపలెళ్ళి స్టోర్ అయిపోతున్నాయి ఇంకా మన ఊహలతో కూడుకున్న కొన్ని ఊహాజనీనమైనటువంటి వృత్తులు కూడా ఉన్నాయి లోపల అంటే లోపల ఒక ప్రపంచం ఉంది మీ లోపల కదా అదన్నీ మీరు చూస్తున్నారు లోపల ఇదిగో ఇది పరిపూర్ణానందం ఇది శ్రీపీఠం ఇదిగో ఇది అమ్మవారు ఇది గోదావరి వెంకటేశ్వర స్వామి తిరుపతి ఇదిగో శ్రీనివాసుడు శ్రీరంగం లేకపోతే ఇది అదిగో ఆ స్వామి ఇదిగో ఈ స్వామి ఆ స్వామి ఈ స్వామి ఓ స్వామి ఏ స్వామి ఎక్స్వామి వై స్వామి విన్నీ లోపలన్నిటినీ కూడా చూస్తున్నాం ఈ చూడబడే వృత్తులన్నిటినీ కూడా ఏముంటుంది శాస్త్రం ఇదం వృత్తయ ఇదం వృత్తులు ఇవన్నీ బోహ్ చాలా రకాలు ఉన్నాయి లోపల ఎందుకని బయట ప్రపంచం కూడా చాలా రకాలు కానీ ఇవన్నింటినీ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు లోపల ఎంతమంది ఉన్నారు ఒక్కడే వాణ్ణి అహం వృత్తి నేను ఇగో దాన్ని చూస్తున్నాను ఇప్పుడు ఈ శరీరం మర్చిపోండి పక్కన పడేయండి ప్రపంచాన్ని పక్కన పడేయండి మీరు లోపల గులాబీ పువ్వు అంటే గులాబీ పువ్వు వచ్చింది దాన్ని చూస్తున్నారు ఏనుగు ఏనుగు వచ్చింది చూస్తున్నారు గడియారం దాని చూస్తున్నారు ప్రవహించే గోదావరి దాని చూస్తున్నారు సూర్యోదయం దాని చూస్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ వచ్చాయి లోపల గోదావరి వెళుతుంది దాన్ని మీరు చూశారు ఏనుగు వచ్చింది దాన్ని చూశారు గులాబీ పువ్వుని చూశారు కానీ గుర్తుపెట్టుకోండి గోదావరి వెళ్ళిపోయింది ఏనుగు వెళ్ళిపోయింది గులాబీ పువ్వు వెళ్ళిపోయింది సూర్యోదయం వెళ్ళిపోయింది మనిషి వెళ్ళిపో ఇలా ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదం వృత్తయ కానీ ఆ వెళ్ళిపోయే వృత్తులతో పాటు నేను వెళ్ళిపోతున్నానా నేను అలానే ఉన్నాను నేను ఎలాగండి నేను ఉన్నట్టే ఎలాగండి నమ్మకం అంటే గులాబీ పువ్వు వెళ్ళిపోయింది ఇప్పుడు గోదావరి వచ్చింది గోదావరి వెళ్ళిపోతుంది తర్వాత ఏనుగు వస్తుంది అంటే గులాబీ పువ్వును చూసిన నేనే నేను అలానే ఉన్నాను గోదావరి వచ్చింది దాన్ని చూసినవాడిని నేనే అది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏనుగు వస్తుంది ఏనుగుని చూసిన వాడిని నేనే ఇలాగా వచ్చిపోయే వాటన్నింటిని చూసేవాణ్ణి నేనే నేను రావడం లేదు పోవడం లేదు కానీ అంతవరకు బాగుంది ఆ నేను అనేటువంటిది ఉందే అది రాదు పోదనకండి అది కూడా పోతుంది ఎప్పుడండి అది కూడా పోతుందండి నేను కూడా పోతానా ఎస్ ఎప్పుడు వృత్తి పోతావు నేను అనే వృత్తి బయలుదేరుతుంది ఉదయాన్నే లేవగానే నిన్ను చెప్పుకున్నాం కదా ఉదయం లేవగానే ఫస్ట్ ఎవరు లేస్తున్నారు అహం వాళ్ళు లేస్తున్నాడు అది వృత్తి అహం వృత్తి వృత్తి అంటే ఒక థాట్ నేను అనేటువంటి ఒక భావన దాన్నే అహం భావన అహం భావన నేను అనేటువంటి ఒక భావన లోపల బయలుదేరింది అది పైకి వస్తుంది భావన ఎప్పుడైతే పైకొచ్చిందో ఇంకా వాడు ఇంతవరకు పోగు చేసుకున్నటువంటివన్నీ అలా లేచిపోతాయి అవన్నీ అవన్నీ లేచి కనిపిస్తుంటాయి అన్నీ గుర్తుంటాయి వాడికి లోపల మెమరీ అనమాట చిప్ వాడు ఏది కావాల్సి ఉంటే చూసుకుంటుంటాడు లోపల సినిమా హాల్లో చూడండి ఏ రీల్ కావాల్సి ఉంటే అది వేసుకుని చూసుకోవచ్చో టీవీలో కూడా సిడీ పెట్టుకుంటే ఎక్కడది కావాల్సి ఉంటే అక్కడ ముందుకి వెనక్కి జరుపుకుని చూసుకోవచ్చో అలాగనే వాడికి కూడా లోపల అంతా సీడీ అయిపోయింది అంతా దేన్ని కావాల్సి ఉంటే దాన్ని చూసుకుంటుంటాడు కానీ ఆ వ్యక్తి మటుకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా వాడు పోడు ఇవన్నీ పోతూ ఉంటాయి కానీ వాడు కూడా పోతాడు ఎప్పుడు రాత్రి సుషుప్త వాడు పడిపోతున్నాడు అందుకనే రమణ మహర్షి గారు చాలా అద్భుతంగా వృత్తయస్త్వహం వృత్తి మాశ్రిత వృత్తయోమనో విద్యన ఈ వృత్తులు ఉన్నాయే స్వామీజీ గులాబీ పువ్వు గోదావరి సూర్యోదయం ఏనుగు కుక్క పిల్లి ఇవన్నీ ఉన్నాయే థాట్స్ ఈ ఆబ్జెక్టివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దేని మీద ఆధారపడి సబ్జెక్టివ్ థాట్ మీద థాట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అర్థమైందా వస్తువులు ఇదం ఇదం అని గుర్తించేటువంటి యావత్ ప్రకృతి సమస్తం వృత్తిత్మకం చూడండి ఈ ప్రకృతి నాకెప్పుడు కనిపిస్తుంది ఎప్పుడు నేను అనుభవిస్తాను ప్రకృతిని ఆ నేను లేస్తే ప్రకృతి నాకు సొంతం నేను లేస్తే భార్య నేను లేస్తే భర్త నేను లేస్తే పిల్లలు నేను లేస్తే నా ఇళ్ళు నేను లేస్తే నేనంత నేను లేస్తే నాదింత అసలు నేను లేవకపోతే ఇంకెంత చెప్పండి ఇవన్నీ ఏమైపోయాయి ఏమిటోనండి బాబు రాత్రి బాగా పడుకున్నారండి ఇలా ఉదయం లేవలేదండి అది కొండలు అయిపోయి ఉన్నాడండి బాబు మమ్మల్ని అందరినీ చేసి వెళ్ళిపోయాడు నీ అల్లకాడు కాదు మమ్మల్ని అందరినీ చేసి వెళ్ళిపోయాడు అంటే నువ్వు పో అసలే బాధపడుతుంటే పుండి మీద కారించారే ఆ అబ్బా వెళ్లరు ఉరికినే గ్లెజరిన్ ఏడుపు అనమాట అది ఏం ఏడుపు అది సినిమాలో ఏడిస్తే డబ్బు ఇస్తారు ఇక్కడ ఏడిస్తే వీలనామా చేతికి వస్తుందంటే ఏడవకపోతే బాగుండదు ఇంతకాలం ఏదో కొద్దిగా కలిసి అని ఏదో కొద్దిగా అటాచ్మెంట్ ఉంటుంది అది కూడా ఏడుపు ఒక్కరోజే పది రోజులు ఏడుస్తూ ఉంటారా నేను ఒకరింటికి వెళ్ళాను ఆవిడ ఓ ఎక్కి ఎక్కి ఏడిచిస్తున్నారు ఆవిడ ఫస్ట్ డే శవాన్ని పెట్టుకుని నేనో పావుగంట కూర్చున్నాను వచ్చేసాను పరిచయం ఉంది తెలిసిన వాళ్ళు ఒక నెల తర్వాత మళ్ళీ ఆ ఊరు వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళితే ఆవిడ స్వామీజీ వచ్చారా రండని కూర్చోబెట్టారు ఎవరినో పిలిచి నీళ్ళు ఇవ్వండి స్వామీజీకి అన్నారు సరే ఏంటమ్మా ఏడవట్లేదు ఏంటమ్మా ఆ రోజు అలా ఏడిచావమ్మా ఆపండి అంటే కూడా ఊరుకోండి స్వామి మీకేం తెలుసు తలా తోకలేదు మీకు మీకేం తెలియదు ఆ బాధ మాకే తెలుసు అన్నారు ఏడ్చారు ఇప్పుడు ఏడవట్లేదు ఊరుకోండి ఎప్పుడు ఏడుస్తుంటావా ఇదింటిది అప్పుడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే మీకేం తెలుసు అన్నావు ఇప్పుడు ఎందుకమ్మా ఏడవట్లేదు అంటే మీకేందు ఇప్పుడు నాకేం తెలియదు అప్పుడు నాకేం తెలియదు అంటే నాకు ఎప్పటికీ ఏమీ తెలియదు అనమాట అభిప్రాయం ప్రకారం అంటే నీకే అన్నీ తెలుసు అప్పుడెందుకు ఏడిచినట్టు ఇప్పుడు ఎందుకు ఏడవమంటే ఏంటండి ఎందుకు ఎప్పుడు ఏడుస్తాం ఏంటండి అంటే ఏంటి సినిమానా అంటే టైంకి ఏడుస్తాం అంతేనా అంతే వాస్తవాన్ని చూడండి ఒకసారి అంతే రోజు వేసి ఏడుస్తారు ఎవరన్నా అయిపోయిందా ఫ్రెష్నెస్ అంతే కదా అప్పుడికప్పుడు అంతే ఫినిష్ రోజు ఏడవం కదా అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా రెండే వృత్తులు ఉన్నాయి ప్రపంచాన్ని పడగొట్టేయండి మిగతా అన్ని తీసేయండి ఒక్కసారి లోపల చూడండి అహం వృత్తి ఇదం వృత్తయ ప్రకృతి అంతా లోపల ఉందండి అవన్నీ రకరకాల వృత్తులు స్వామీజీ శ్రీ ఇంకొక స్వామీజీ ఇంకో పీఠం గోదావరి ఏనుగు ఇలా ప్రకృతి మొత్తం అంతా ప్రకృతి లోపల భర్త భార్య పిల్లలు ఇళ్ళు ఆస్తిపాస్తులు పొలాలు నగలు వాహనాలు పని మనుషులు నా స్థితి ఇవన్నీ లోపల వృత్తులు అనమాట అన్నీ కానీ ఇక్కడ ఒక చిన్న మాట చెప్తానేమనుకోకండి దశకంఠహా ఇలా పది తలకాయలు ఉన్నాయి తొమ్మిది తలకాయలు దేనికో ఒకదానికి తగిలిండాలి కదా ఒక తలకాయ ఒరిజినల్గా ఉంటుంది తొమ్మిది తలకాయలు ఉన్నాయంటే ఈ తొమ్మిది తలకాయలు ఇటువైపు ఇటువైపు తగిలి ఉండాలి కదా మనం కూడా అంతే దశకంఠులమే ఇన్ని ఆలోచనలు ఎన్ని వృత్తులు తగిలించుకున్నా వాటికైతే పదే మనకు కోటానుకోట్ల తలకాయలు ఏ తలకాయకి తగిలింది తలకాయలన్నీ అహం వృత్తి మాశ్రి మనం కూడా రావణాస్త్రంలాగేలా ఉంటుంటాం లోపల ఆలోచించని ఇన్ని వృత్తులు తగిలించుకుని అలా తిరుగుతున్నాం మనం వృత్తయస్త్వహం వృత్తిమాశ్రీతాహ వృత్తయో మనో విద్యహం మన రాముడు ఇన్ని తలకాయలు లేవు ఇన్ని తలకాయలు రాముడికి ఒక్కటే ధర్మం ఒక్కటే సత్యం ఒక్కటే అధర్మమే పది రకాలుగా ఉంటుంది అసత్యమే పది రకాలుగా ఉంటుంది కాబట్టి మనకు ఇన్ని తలకాయలు ఉన్నాయంటే మనం అసత్యంలో బ్రతుకుతున్నామంటే రావణాసురులమే సత్యంలో బ్రతకడం మొదలు పెట్టేవా నువ్వు రాముడివే కాబట్టిప్పుడు సత్యానికి అసత్యానికి యుద్ధం జరిగింది రామరావణోర్యుద్ధం రామ రావణయోర్యువ యువ రాముడు సత్యం కనుక ఒక్కటే తలకాయ వాడు అసత్యం అందుకని అన్ని తలకాయలు అధర్మం అందుకని అన్ని తలకాయలు అశాస్త్రీయం అందుకని అన్ని తలకాయలు రాముడు సత్యాత్మ ధర్మాత్మ సత్యసంధ ధర్మాత్ముడు సత్యసంధుడు రాముడు కాబట్టి ఒకటే తలకాయ రెండవది లేదు భేదం లేదు ద్వైతం లేదు వాడి దగ్గర అన్ని ద్వైతము విశిష్టాద్వైతాలు అన్నీ ఉన్నాయి ఓహో రకరకాలు వాడి దగ్గర ఉన్నాయి రాముడెవరు అద్వైతి రాముడు అద్వైతి ఒకటే ఏకం సత్ వాడు ద్వైతి విశుద్ధ మందినైనా బూడి ఎందుకని సత్యసంధ్చ ధర్మాత్మ రామ రామో విగ్రహవాన్ ధర్మ చూడండి నిజం ఒకటే మాట మీద ఉంటుంది దానికి నిజానికి ఒకటే ఫేస్ అవునా నిజానికి ముఖం ఒకటే ఒకటే మాట నిజం అబద్ధాలు ఎన్ని ముఖాలైనా మారుస్తుంది కాబట్టి వాడు అబద్ధం అసత్యం పది ముఖాలు ఉన్నాయంటే అసత్యం రాముడికి ఒకటే ముఖం సత్యం కాబట్టి సత్యం అసత్యాన్ని నాశనం చేస్తుంది సత్యాన్ని ఎప్పటికీ అసత్యం నాశనం చేదు, కానీ చేస్తున్నట్లుగా బాధ పెడుతుంది ఇబ్బంది పెడుతుంది తనదన్నీ తీసుకెళ్లిపోతుంది అన్నీ పోతుంది పోయినా కూడా సత్యము చెక్కు చివరికి జయం దేనిది సత్యందే ఇక్కడ కూడా అహం వృత్తి బాగా ఆ అహం వృత్తి ఆ అహం వృత్తి మీదనే ఇదం వృత్తులన్నీ ఉన్నాయి ఇదం వృత్తులన్నీ ఏమైపోతాయి పడిపోతుంది ఎప్పుడు అహం వృత్తి పోతే అసలు రావణాసురుడు యొక్క ఒరిజినల్ తలకాయ పోయింది ఈ తలకాయలన్నీ ఉంటాయా లేవు అందుకనే ఈ వృత్తులన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి అహం వృత్తి మీద అది ఒరిజినల్ తలకాయ అది ఇక్కడ రమణ మహర్షి అంటారు ఆ తలకాయనే తీసేరాయి ఈ తలకాయలన్నీ ఇంక ముట్టుకోర్లేదు అసలు ఒరిజినల్ తలకాయ రావణాసురుడిదంటూ ఒకటి ఉంది కదా దానికే కదా ఈ తలకాయలు వచ్చి అసలు ఆ తలకాయనే తీసేస్తే ఈ తలకాయలు ఎక్కడొచ్చుకుంటాయి లేదు కాబట్టి వీటి గురించి ప్రయత్నం చేయకు ఇదం వృత్తుల్ని నువ్వేముట్టుకోకు ప్రకృతిని పాడు చేసేద్దాం ప్రకృతిని చంపేద్దాం వద్దు ప్రకృతిని చంపద్దు ఈ ప్రకృతి దేనివల్లనైతే ఇన్ని హావభావాలు చేస్తున్నాయో అదేంటి అహం వృత్తి అంటే లోపల అహం నేను నేను అని స్పందిస్తున్నాడు కదా వాడే అందుకనే వాడిని పట్టుకో వాడి మూలాన్ని విచారణ చేయి వాడెక్కడ నిలబడున్నాడు వాడు దేనిమీద నిలబడున్నాడు వాడు ఏదే ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ చూడండి ఆత్మన సచ్చిదం షుద్ధేహే వృత్తిరితి ఆ నేను అనేటువంటి వాడు ఎవరు తెలుసండి ఎవరో కాదు వాడే స్వరూపం కాకపోతే స్వరూపమై అరూపంగా చూస్తున్నాడు విరూపంగా ఉన్నాడు స్వరూపం ఉండి వాడు విరూపంగా ఉన్నాడు విగతారూప వాడు తేడాగా కనిపిస్తున్నాడు ఎలాగా నేను ఆ నేను అన్నప్పుడు మనకు వెంటనే గుర్తించండి దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా లోపల కలిసిపోతాయి నేను అన్న మాటకి నేను లోపల ఒక్కసారి గుర్తెచ్చుకోంగానే ఆ నేనుని మీరొక్కసారి దేహం కాదు ఇంద్రియాలు కాదు ఈ మాంసం ఎముకల గూడు కాదు ప్రాణమయం కాదు మనోమయం కాదు విజ్ఞానమయం కాదు ఒక్కసారి వాడిని ఊహించుకోండి వేరుగా వీటన్నిటికంటే వేరుగా ఒక్కసారి చూడండి ఊహించుకోవడం కాదు దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళగానే ఆ నేనుకి ఉనికి కనపడదు ఆ నేనికి ఆ రూపం కనపడదు ఆ రూపం లేనప్పుడు వాడు గిలగిలగిలగిల ఆడిపోతాడు వాడు దొరకడక్కడ వాడిని ఎలా కనిపెట్టాలి అంటే వాడిని పట్టుకునేదానికి ఒకటే మార్గం ఈ దేహం నేనే ఈ మనస్సు నేనే ఈ బుద్ధి నేనే ఇంద్రియాల నేనే తనవి కానివన్నిటిని పెట్టుకుని నేను అనుకుంటుంటాడు వాడు అప్పుడే వాడికి భావం అదే మిథ్యా అదే మాయా తనది కాది దేహం తనది కాది ప్రాణం తనది కాదీ మనోబుద్ధులు కానీ ఆ నేను అన్నవాడు ఏం చేస్తాడు అవన్నిటిని పెట్టుకుంటేనే వాడికి అక్కడ ఉనికి అందుకనే వాడు లేస్తున్నాడు ఏంటనంటే అహం అహం అనేటువంటి స్పందన మొదలవుతుంది మొదలైన స్పందనకి రూపం వచ్చేసింది ఏది దేహం ప్రాణం ఇంద్రియాలు మనోబుద్ధులు ఇవన్నీ నేను ఇది నేను ఈ శరీరం నేను అని తన యొక్క చైతన్యాన్ని ఇలా వ్యాపింపజేశాడు వాడెవడండి వాడే మన శాస్త్రాలంటుంది ప్రతిబింబ జీవహ వాడే జీవుడు వాడు ఎలా ఉన్నాడండి వాడు ఏమిటి వాడి శరీరం అజ్ఞానాన్ మానసోపాధే వాడికి ఉపాధి ఏమిటి అక్కడ అజ్ఞానం వాడెక్కడున్నాడు బుద్ధిలో ఉన్నాడు వాడి స్థానం అది కాబట్టి ఇంకెక్కడ వాడిని వెతకండి బుద్ధి దగ్గరికి వెళ్ళండి అంతర్ముఖత చెందండి లోపలికి వెళ్ళండి ఆ నేను నేను నేను అని ఎక్కడైతే స్పందన జరుగుతుందో ఆ స్పందనని గుర్తించండి అహం అహం అహం అహం అని స్పందన ఆ అహం స్పందన దాన్ని కనుక మనం ముట్టుకోగలిగితే దాన్ని కనుక మనం గుర్తించగలిగితే ఆ అది ఆ గుర్తింపు వస్తే గుర్తింపు వేద్యమైతే ఇంకక్కడ ఆ అహంని మీరు బాగా విచారణ చేయండి దానికి ఏం రూపం లేదు దానికి అసలు ఉనికి లేదు దానికి భావన లేదు దాని యొక్క చైతన్యమంతా కూడా ఆత్మదే ఆ స్వరూపందే స్వరూప చైతన్యమే ప్రతిబింబమే అది ఎందుకండి అక్కడ ప్రతిబింబిస్తుంది అని అంటే బుద్ధి పదునైంది కనుక అక్కడే ప్రతిబింబిస్తాడు పరమాత్మ స్వచ్ఛేషు ప్రతిబింబవత్ దేహంలో ప్రాణంలో మనస్సులో అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ ఆ పరమాత్మ బుద్ధి ద్వారా మాత్రమే ప్రతిబింబం వ్యక్తమవుతుంది ఇప్పుడు నేను వెళ్ళాను అక్కడ నా నీడ కనిపిస్తుంది నల్లగా కనిపిస్తుంది ఏం కనపడదు అంతటా నా ఇది నీడ కనిపిస్తుంది కానీ నా స్వచ్ఛమైనటువంటి నా రూపం ప్రతిబింబం కావాలంటే ఏం కావాలి అర్థం కావాలి అలాగనే దేహంలో ఆత్మ ప్రతిబింబం ఉంది ఆ చైతన్యత్వం ఉంది ఇదిగో కదులుపుతున్నాను చేస్తున్నా ఇదంతా ఆత్మ చైతన్యమే ఇది గుర్తించండి ఇది ఆత్మ చైతన్యమే బయట చైతన్యమే అక్కడా చైతన్యమే అంతటా చైతన్యం వ్యాపించింది ఈ దేహంలో కూడా అంతటా వ్యాపించింది గుర్తించవచ్చు కానీ దేహంలో గుర్తించడానికి కుదరదు జడం ఇది ఘనమిది ప్రాణంలో గుర్తించలేం మనస్సులోనూ గుర్తించలేం ఎందుకని సంకల్ప వికల్పాలు చలనం కానీ ఒక బుద్ధి మాత్రమే సాధ్యపడుతుంది ఎందుకని అద్దం లాంటిది బుద్ధి ప్రతిబింబే ప్రతిబింబింపజేసే శక్తి బుద్ధికి మాత్రమే ఉంది అందుకనే మనల్ని అందరినీ బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అంటారు అదొకటే మనస్సు మనదే అయినా మనోమంతుడు అనరు ప్రాణమంతుడు అనరు దేహమంతుడు అనరు ఏమంటారు అందుకనే బుద్ధిలోనే ప్రతిబింబం అవుతుంది కనుకనే అక్కడే అజ్ఞానం ఉంది కనుక జ్ఞానం కావాలి జ్ఞానం ద్వారా మాత్రమే పరమాత్మని పొందగలవు నాణ్య పంథాయ విద్యతే కర్మలు మనస్సు వరకు ఆగిపోతున్నాయి కర్మలు ప్రాణం వరకు ఆగిపోతున్నాయి కర్మలు దేహం వరకే పరిమితం దేహము ఇంద్రియాలు ప్రాణము మనస్సు వరకే కర్మల యొక్క ఆవశ్యకత బుద్ధి దగ్గరికి వెళితే కర్మల యొక్క ఆవశ్యకత కాదు ఏంటి జ్ఞానం కాబట్టి దేహము ఇంద్రియాలు ప్రాణం మనస్సు ఇవన్నీ నాకు సహకరించాలి కదా సాధనకు అందుకని వీటన్నిటిని పవిత్రం చేసుకునేదానికే కర్మలు చేయాలి దేహేంద్రియ ప్రాణాలని మనస్సుని నేను శుద్ధం చేసుకునేదానికే ఈ కర్మలు కానీ ఒక్కసారి బుద్ధిని ఆశ్రయించి బుద్ధితో నా పని మొదలు పెట్టానంటే నాకు అవసరమేంటి ఇంకక్కడ జ్ఞానం కాబట్టి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్య ఎందుకీ జ్ఞానం కావాలనంటే అక్కడ జీవుడికి ఉపాధి ఏమిటి అజ్ఞానాన్మానసోపాధి వాడి ఒక దేహం ఏంటా జీవుడిది నేను నేను అనేవాడికి ఏమిటి షర్ట్ అక్కడ అజ్ఞానం ఇప్పుడు వాడిని కొట్టాలంటే ఏం చేయాలక్కడ జ్ఞానం జ్ఞానాశీనాత్మనా కాబట్టి ఇక్కడ శంకర్లు చాలా క్లీన్గా ఒక మాట అంటున్నారు ఆత్మన సఛిదం సచ్ఛ బుద్ధే వృత్తి ఇతి ద్వయం ఈ నేను అనేవాడు లేవగానే చూడండి లోపల నా భార్య నా పిల్లలు నా ఇళ్ళు నా ఒళ్ళు నా ఆస్తి నా పాస్తులు ఉద్యోగానికి వెళ్ళాలి వ్యాపారానికి వెళ్ళాలి కారు తొడవాలి వాడు వచ్చాడే డ్రైవర్ ఇవన్నీ లేస్తున్నాయి బాగా చూడండి ఇవన్నింటినీ వాడు ఒక్కొక్కటి లేపుతున్నాడా లేకపోతే వాడు లేవగానే వాడి సన్నిధులు ఇవన్నీ లేచిపోయాయా చెప్పండి ఒక్కొక్కటి వాడు గుర్తు తెచ్చుకున్నాడా ఆ నువ్వు నా భార్యవి కదా ఓ సారీ ఓకే వెరీ గుడ్ హనీ ఫైన్ ఓ పిల్లలు మన పిల్లలైనా వెరీ గుడ్ వీడికి ఎవడైనా గుర్తు చేయాలా లేకపోతే వీడేమైనా గుర్తు తెచ్చుకోవాలా అవన్నీ అక్కర్లేదు మెయిన్స్ ఉచ్ అనమాట వాడు మెయిన్ స్విచ్ ఆర్పేస్తే బయట ఇక్కడ ప్రతి లైటు ఫ్యాను అవి ఇవి అన్నీ ఎలా ఆగిపోతున్నాయో చూడండి అలాగనే వాడు పడిపోగానే ఇవన్నీ అలా పడిపోతున్నాయి ఇవన్నీ కప్పబడిపోతున్నాయి బాగా చూడండి వాడు మెయిన్ స్విచ్ వేయగానే లోపలన్నీ వెలుగుతున్నాయి ఒక్కొక్క స్విచ్ వేయక్కర్లేదు మెయిన్ తీసేసినట్టు కాబట్టి వాడు పడిపోగానే అందరూ మూకుమ్ముడు ఏమండి రాత్రి ఆ నేను అనేవాడు పడిపోతే వీళ్ళందరూ ఎంతసేపు పడుతుంది పడిపోవడానికి చెప్పండి ఇంతమందిని ఈ ప్రకృతిని తల్లి తండ్రి అన్నయ్య మేనమా అందరున్నారు కదా లోపల సమస్త ప్రకృతి లోపలు ఉంది అవన్నిటినీ వీడు పడుకోబెట్టడానికి ఎంతసేపు పడుతుంది ఒకవేళ వాళ్ళందరినీ బయట తల్లి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళని తిండి పడుకోబెట్టినట్టుగా ఇప్పుడు మనందరికి కూడా భగవంతుడు ఆ పని పెట్టాడు అనుకోండి రాత్రి ఉరై అందరినీ పడుకోబెట్టిన తర్వాత నువ్వు పడుకోనంటే మన పరిస్థితి నిద్ర ఉంటుందన్నాను పొద్దు స్మానం రాత్రి ఇదే పడుకోబెట్టడమే మళ్ళీ ఉదయం అయిపోతుంది ఇంకా పడుకునేది ఉండే వెళ్ళిపోవడమే మనం గూర్ఖాపం చేస్తాం మనం కుదురుతుందే కానీ ఇవన్నిటిని మొత్తం సమస్త ప్రకృతిని ఎంతసేపులో పడేస్తున్నారు రాత్రి స్వామీజీ సమస్త ప్రకృతి కాదు ఏది నేను పడిపోగానే అవన్నీ పడిపోతున్నా ఎంతే మళ్ళీ వాటన్నిటిని ఎంతసేపు పడుతుంది లేపడానికి ఇక్కడైతే లేస్తుంటే లేరా ఇంకొక పది నిమిషాలు పది నిమిషాల తర్వాత మళ్ళీ లేపారు నువ్వు లేవరా బా ఉండవే బాబోయ్ అంటారనమాట కానీ లోపల ఎంతసేపు పడుతుంది ప్రకృతిని అంతా లేపడానికి ఎంతసేపు చెప్పండి ఇప్పుడు ఏంటి మీరు పడుకోనున్నారా ఏంటి నాకు అర్థం కాదు నిమిషమా క్షణమా మీరిప్పుడు చెబితే నేను ఇంకొక విషయం చెప్తాను ముఖ్యమైన అందుకని కరెక్ట్గా చెప్పండి ఒక్కళ్ళు చెప్పండి కాలంతో పని లేదు అక్కడ అది కాలంతో సంబంధమే లేదు నేను లేవడమేంట అవన్నీ లేచున్నాయి నాతో పాటే లేస్తున్నాయి కాలంతో పని లేదు సరే నేను పడుకునేటప్పుడు నేను పడిపోయేటప్పుడు ఆ నేను ఇవన్నీ ఏమైపోతున్నాయి చెప్పండి ఆ గ్యాప్ ఏమైంది ఏమిటి ఆ గ్యాప్ భార్య భర్త పిల్లలు ఇవన్నీ ఏమైపోతున్నాయి దేశంతో సంబంధం లేదు కాలంతో సంబంధం లేదు వస్తువులతో సంబంధం లేదు చూడండి నేను లేవగానే దేశ కాల వస్తువులు అనేటువంటి వస్తున్నాయి నేను పడిపోగానే దేశ కాల వస్తువులనేవన్నీ పడిపోతున్నాయి ఈ దేశ కాలము వస్తువులు ఈ భేదాలన్నీ ఎప్పుడూ నేను లేవగానే నేను లేవకపోతే దేశకాల వస్తువులేవు మరి ఈ లేచేవాడు పడిపోయేవాడు బాగా చూడండి వీడు సత్యమా సత్యం అనేదానికి అర్థమేంటి లేవడం కుదరదు పడిపోవడం కుదరదు మరి మన అనుభవం అదే కదా స్వామీజీ ఆహా మీరు బాగా చెప్పారండి సూర్యుడండి పంచాంగంలో రాశారు స్వామీజీ ఆరు గంటల రెండు నిమిషాలకు ఉదయిస్తారండిని మళ్ళీ చలికాలం కదండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు అస్తమిస్తారని పంచాంగంలో రాశారు స్వామీజీ పంచాంగం మీరు నమ్ముతారా ఎస్ నమ్ముతాను సూర్యోదయం నమ్ముతారా నమ్ముతాను సూర్యాస్తమని నమ్ముతారా నమ్ముతాను ఏంటి అనుమానం ఏంటి మీకు సూర్యుడికి ఉదయం లేదు అస్తమనం లేదు ఇదేంటండి మీరు మళ్ళీ ఇదంటారు మీరే కదా అన్నారు ఆహా పంచాంగం రాసిన వాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి రాయలేదు భూమిలో ఉండి రాశాడు కాబట్టి ఉదయించడం అస్తమించడం అనే క్రియలు భూమికే వర్తిస్తాయి కానీ భూమిని దాటి పైకెళ్లి చూస్తే సూర్యుడికి ఉదయాలు లేవు అస్తమనాలు లేవు అలాగనే నేను లేస్తున్నాను నేను పడిపోతున్నాను నేను ఉదయిస్తున్నాను నేను అస్తమిస్తున్నాను ఉంది అవన్నీ ఉన్నాయి ఎప్పుడు దేహము ఇంద్రియాలు ప్రాణము మనస్సు బుద్ధి ఈ స్థాయిల్లో చూస్తే ఒక్కసారి వీటిని దాటి పైకెళ్ళి చూస్తే నా ఉదేతి నా అస్తమ్యేతి అసలు వాడు లేవడు వాడు పడుకోడు వాడు నిత్య ప్రకాశక అమ్మ అయితే ఈ నేను మరి లేస్తుంది కదా దాన్నే జాగ్రత్త అవస్థ వాడు దేహాన్ని ఇంద్రియాల్ని పక్కన పెట్టి మనోబుద్ధులు పట్టుకుని ఊహించుకుంటాడు ఆనందిస్తాడు స్వప్నావస్థ అక్కడ కూడా వాడు విసిగెత్తిపోయి చిచ్చి ఇది కాదనుకుని వదిలేస్తాడు సుషుప్తి అవస్థ కాబట్టి పడిపోయేది వాడు అవస్థ సుషుప్తి వాడికి స్వప్నం వాడికి జాగ్రత్త వాడికి కానీ నాకు జాగ్రత్త లేదు స్వప్నము లేదు సుషుప్తి లేదు అందుకనే అవస్థాత్రయాతీత వీడికి తీత ఎవరికి అహం ఆ గాడికి తీత నాకు అతీత ఏ తీతలు లేవు తీత అంటే తీత అంటే ఏంటి దొరద అందుకనే గోక్కుంటుంటాడు కాబట్టి ఆ తీత ఎవరికి నేనుకి నేను అతీత నాకే దొరద లేకుండి బాబోయ్ శాంత చిదానందరూప శివోహం శివోహం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ అహం అనేటువంటి వృత్తి ఉదయించిన తర్వాత అది ఎలాంటిది తెలుసండి ఇంచుమించు ఆత్మచైతన్యమే ఎలాగా నా ముఖం ప్రతిబింబం చూస్తే అద్దంలో ఆ ప్రతిబింబానికి నాకు తేడా ఏంటండి ఏమీ లేదు నేను ఏ రంగులో ఉంటానో రంగులో కనిపిస్తుంది ముక్కు ఎంతదో అక్కడ అంతే కనిపి అన్నీ అంతే బట్ తేడా ఏంటంటే ఎప్పుడు తేడా అంటే నాకు ఆకలేసింది అనుకోండి అన్నం వాడికి తినిపించాను అనుకోండి అది నేనే అక్కడ అద్దం దగ్గర పెట్టామనుకోండి వాడేమైనా నోరు తెరుస్తాడా తేరవడు వాడేమైనా మింగుతాడా మింగడు చూడండి ఇక్కడ నేను కదిలితే వాడు కదులుతున్నాడు ఇక్కడ నోరు తెరిస్తే వాడు నోరు తెరుస్తాడు కాబట్టి ఇప్పుడు నాకు ఆకలేసి ప్రతిబింబం దగ్గర పెట్టామనుకోండి తినదు నేనే తినాలి కదా కాబట్టి అక్కడ ఆ నేను అనేటువంటిది కేవలం ప్రతిబింబం మాత్రమే దానికి ఏవీ లేదు కానీ కథలిక్కలు అన్నీ ఉన్నాయి బాగా చూడండి ఆ ప్రతిబింబం చచ్చిపోతుందే ఆ ప్రతిబింబం పుడుతుందే ఆ ప్రతిబింబం ఏమైనా ఏడుస్తుందే ఎవడికి ఏడుపులు వీడికి ఎవడు పెడబబ్బులు వీడు ఎవడికి కావాలి ఇప్పుడు విభజన వీడికి దానికి ఏం అక్కర్లేదు అహలా అది మామూలు ప్రతిబింబం అంతే అలాగనే ఆ నేను అనేటువంటిది కేవలం ప్రతిబింబం మాత్రమే ఆ నేను కూడా పడిపోవాలి పడిపోవడం అంటే ఆ నేను కూడా అవగతమవాలి ఇది సత్యం కాదు నేను నేను అనేది కూడా సత్యం కాదు అందుకనే రమణ మహర్షి అహమయం కుతో భవతి చిన్వత హం నిజ విచారణం ఆ నేను అనేది ఐ పతతి ఎక్కడ పడిపోతుందో అదే నిజమైన అస్మత్ప్రత్యయ గోచరం అఖండాత్మ చైతన్యం మహా చైతన్యం అది ఆ చైతన్యమే దేహము ప్రాణము మనస్సు ఇంద్రియాలు బుద్ధి ఈ ఇదం వృత్తులు ఈ ప్రకృతి परमात्मा जीवात् सम आखंडात्चतन्य मे काब आत्मचैत आत्मनो विक्रिया बुद्धे बोधो न जात्ति जीवसर्वल्वा दृष्टे मुह्यती कर्ता द्रष्टेट मुह्यती अ पाठातर ज्ञावा द्रष्टेति मुह्यते ఈ శ్లోకంలో ఆయన అంటున్నారు ఆత్మనహ విక్రియా నాస్తి ఇప్పుడు ఆ నేను అనేది ఉంటేనే ఇదంతా ఈ సృష్టి లేచినట్టు అంతే కదా ఎవడు లేస్తే ఉదయం ఇంకెవరు పట్టించుకోరు వాడిని ఎవరి ఉంటారు వాడు లేవకపోతేనే అందరూ పట్టించుకుంటారు ఏం చేస్తారు పడుకున్నాను పడుకున్నట్టే పోయాడండి లేవలేదండి వాడు లేస్తే ఇంకెవరన్నా పట్టించుకుంటారా ఆవిడ కూడా బా లేచాడి బాబు ఉదయాన్ని లేచేశాడు వీడు మొదలైంది నాకు అనుకుంటుంది లేవకపోతే వచ్చి ఓ పెడబబ్బులు అరుపులు ఇది ఏంటండి సంసారం అంటే ఏంటంటే ఇదే వీడు లేస్తే విసుగు లేవకపోతే ఏడుపు ఇది ఏంటిది వీడు లేచాడు అనుకోండి మామూలుగా యథాప్రకారంగా లేచా ఏంటే సుబ్బు అన్నారు బా లేచాడండి బాబు ఉదయా లేచాడు శుభమా ఆత్మబోధకి వెళ్దాం అనుకుంటే ఇప్పుడే లేచాడు చడీ చెప్పుడు లేకుండా తలుపులు వేసుకుని వచ్చేద్దాం అనుకున్నాను బయటికి లేచాడు కాఫీ పెట్టమంటాడు పేపర్ పట్టమంటాడు నీళ్లు తోడమంటాడు అయిపోయింది ఇంకక్కడ ఆత్మబోధంతా అయిపోతుంది సగం వెళ్ళిపోతుంది ఆయన కూడా ఏదో కొంపలంటుకుపోయినట్టు కరెక్ట్గా ఏడున్న రాగానే ఆపేస్తాడు ఆయనకి ఏం పని పాటుంది మాకంటే పని పాటు అన్నిటిని కూడా పక్కన పెట్టి వచ్చిన ఆయన ఏడున్నరకి ఎప్పుడైపోతే ఎప్పుడైపోయి ఎప్పుడు మానేద్దాం అన్నట్టుగా ఆయన వాచి ప్రకారం చూస్తున్నట్టుగానే ఉంటుంది తప్ప సరిగ్గా ఆపేస్తాడు ఆయన ఇంకో అరగంట ఒక ముప్పంట చెబితే నష్టం పోయింది ఏంటి అని ఇప్పుడు నేనే అనుకుని ఎక్కువ చెప్పుకోవచ్చు కదా మీరు అడగక్కపోయినా అలా పెట్టేశాను అనుకోండి ఓహో మనం అనుకున్నట్టు స్వామిజీకి తెలిసిపోయింది ఇక్కడ ఎవరో అలా అనుకుని ఉంటారు అని తెలిసిపోయిందని మీరు భ్రమపడుతుంటారు ఎవరు అనుకోలేదండి ఒకవేళ మీరు అనుకున్నా నాకు తెలియదండి నేను నిజం చెప్తున్నాను నేనే ఊరికి కొద్దిగా ఒక ఐదు పది నిమిషాలు ఎక్కువ చెప్పుకునే అలా నా మీద పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఆ నేను అనేటువంటి వాడు లేస్తున్నాడు సమస్తము లేచి కూర్చుంటుంది ఓహో కొంపలంటుకుపోయినట్టు ఇప్పుడు లేవకపోతే దానికి ఏడిపోయి ఇంట్లో హై పడుకున్నాడంటే ఇంకా లేవలేదండి ఊపానండి లేవలేదండి తొక్కానండి లేవలేదండి రకరకాలు గిల్లాను గిచ్చాను లేవట్లేదండి లేవకపోయినా ఏడుపే లేచినా అవి బాబు లేచి కూర్చున్నాడు బాబు వీడినా కరమండి బాబు అప్పుడే లేచాడు కాబట్టి ఇప్పుడు అహం అనేటువంటిది లేస్తే ఉదయిస్తే ఇవన్నీ లేచి కూర్చుంటున్నాయి అహం అనేది పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయి కాబట్టి ఇంక వాటి గురించి పక్కన పెట్టేయండి అవి విలువ కాదు ఎవరిది విలువ ఇప్పుడు అహం వాడు ఉంటేనే ఇదంతా విలువ అసలు వాడే లేదనుకోండి ఎవడికి పెడతారు ఇవన్నీ ఏమైపోతాయి ఇవన్నీ లేనట్టే లేనట్టే కాదు లేదు గుర్తుపెట్టుకోండి మీరు సంపాదించే సంపాదన కట్టలు గుట్టలు గుట్టలు కట్టలు కట్టలు గుట్టలు మూటలు అన్నీ పెట్టుకుంటారే ఏది ఒక్కటి కూడా అటు వాడు వాడికి ఇష్టం లేదు ఇష్టం లేదు బా ఏంటండి బాబు ఇది ఇదంతా ఎవడో మోసుకుపోతాడు అక్కడికి ఒకవేళ అవకాశం ఇచ్చినవరే నువ్వు పట్టుకుపోన్నా కూడా ఒక్క పైసా కూడా మోసుకెళ్ళాడు ఒక సూది గుండు సూది కూడా పట్టుకెళ్ళాడు ఇస్త ఇచ్చి చూడండి అడిగి ప్రాణం పోయేవాడికి ఎవరైనా ఈ గుండు ఇచ్చి పట్టుకెళ్ళు హాయిగాని చెప్పండి చేతిలో ఉండిపోతుంది కానీ వాడు మటుకు పట్టుకుపోడు ఎన్ని మొత్తం ఎందుకని ఇదం రాత్రి పడుకున్నప్పుడే వదిలేస్తుంటే చచ్చిన తర్వాత విన్నీ పట్టుకుపోతాడా చెప్పండి టెంపరీగా పడిపోతున్నప్పుడేవన్నీ వదిలేస్తున్నాం పర్మనెంట్గా పడిపోటప్పుడు ఎన్ని పట్టుకుపోతాం ఇంకా పర్మినెంట్గా వదిలేస్తాం రాత్రిపూట టెంపరీగా వదిలేస్తున్నా అందుకనే భగవంతుడు కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ పెట్టాడు రే దీన్ని అలవాటు చేసుకో ఇప్పుడు టెంపరీగా వదిలేస్తున్నావు ఇదే ఒకరోజు పర్మనెంట్గా వదిలేయాలి ప్రిపేర్ అవు నువ్వు మానసికంగా రెడీగా ఉండు వదిలేయాలి అని మనకు రోజు అలవాటు చేస్తున్నాడు ఆయన మనం ఏంటంటే రోజు టెంపరీగా వదలడానికి ప్రిపేర్ అవుతున్నాం కానీ పర్మనెంట్గా వదలాలి అని అంటే మటుకు మనసులు ఇప్పుడు అయిపోయే ఎన్ని వదిలేయాలా స్వామీజీ లోపల వస్తుంది చూసారా అలా లోపల ఆ జ్ఞానం కలక్కపోతే మనం వదలలేము మనం వదలకపోతే వాడు ఊరుకోడు ఏం చేస్తాడు పర పర పర పర పర పర పరపర హృదయ గ్రంథులన్నింటిని కోసి కోసి ఈడ్చుకుపోతాడు వాడు అందులో ఏం అనుమానం లేదు ఇప్పుడు పిల్లలు ఉంటారు నేను రాను రాను అని పట్టుకుని అరుస్తుంటారు మనం ఏం చేస్తాం వేస్తాం ఒకటి రాకపోతే పట్టి ఈడుస్తాం ఈడిచి లాక్కపోతాం అంటాం అంటే మనం కూడా రాము అయ్యాబాయ్ నా భార్య అయ్యాబాయి నా భర్త అయ బాబాయ్ నా పిల్లలు నా ఇళ్ళు అయి బాబాయ్ డబ్బులు అనుకున్నారా ఎక్కడెక్కడ తెగ నరకాలో వాడు తెగనరకేసి లాక్కుపోతాడు వాడు అంతే నేను చెప్పేది సత్యమా కాదా నాన్ను వదిలేండి మీరు ప్రశ్నించుకోండి అవునా కాదా ఒకవేళ మనం సంపాదించినవి మన వాళ్ళు నా భార్య నా పిల్లలు అనుకున్నవి మనం పట్టుకుపోయి అనుకోండి వాళ్ళు వస్తారా ముందు అడగండి ఇప్పుడు మనం రెడీయే లాక్కపోవడానికి వాళ్ళని అడగండి ఇప్పుడు ఇప్పుడు ఆ ఇళ్ళు కట్టారు బ్రహ్మాండంగా ఏమిటి ఐదు కోట్లు పెట్టి కట్టావండి ఒక్క ఇసుక ముక్క కూడా ఒక ఇసుక రేణువు కూడా నీతో రాదది అది రాదు ముందు నువ్వు రెడీగా అది రాదు ఏది పట్టుకెళ్ళం కుదరదు అంతే దట్ ఈస్ నియతి ఇక్కడ కాబట్టి అర్థం చేసుకుంటే ఇప్పుడు ఎంత తేలికైపోతాను చూడండి ఏది పోయినా నాకు ఏది కాదు ఏది నాది కాదు వదిలేయాలి ఆడుకుంటా అంతే చూసారా ఈ ఇసుక తిమ్మల మీద నది ఒడ్డున అన్నిటినీ వేపి అన్ని వేసి కట్టుకుని ఆడుకున అన్నీ చేస్తారు లాస్ట్లో ఏం చేస్తారు ఎక్కి తొక్కేసి అని వెరక్కుడేసి పోతారనమాట వాడిని ఇంతే ఇది కూడా అంతే ఆట ఇదొక ఆట అంతే ఆ స్థితిలో చూస్తే ఇదొక ఆట అర్థమైందండి ఇదొక మంచి ఆట క్రీడ కాబట్టి ఇక్కడ కూడా ఆత్మనో విక్రియా నాస్తి ుద్ధేర్ బుదేన జాత్వితి ఆ నేను అనేటువంటి వాడు లేచిన తర్వాత ఇవన్నీ లేచి కూర్చుంటున్నాయి తర్వాత కాదు లేవడమే ఇవన్నీ లేస్తున్నాయి వాడు పడిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టేయండి ఈ అహం అనేటువంటి ఉన్నాడే నేను వాడికి విక్రియ ఉంది వాడు ఉదయిస్తున్నాడు పడిపోతున్నాడు లేస్తున్నాడు పడిపోతున్నాడు కానీ ఆ లేవడం పడిపోవడం ఎక్కడా ఎక్కడ లేస్తున్నాడు ఎక్కడ పడిపోతున్నాడు బాగా చూడండి ఎక్కడ మీరే చూడాలి అది ఎక్కడ లేస్తున్నాడో ఎక్కడ పడిపోతున్నాడో వాణ్ణి పట్టుకోండి ఈ విచారణ మొదలు పెట్టండి వాణ్ణి పట్టుకునేదానికి మీరు సాధన చేయాలి నేను కాదు దానికి నేను చేస్తే పనికిరాదు ఏంటి అది ఎక్కడున్నది మీ లోపల కాబట్టి ఎవరు పట్టుకోవాలి ఏమంటే ఆపరేషన్ చేస్తే స్వామీజీ వాడు దొరుకుతాడా సపోజ్ దొరుకుతాడు ఎవరికి దొరుకుతాడు ఆపరేషన్ చేసిన వాడికి దొరుకుతాడు నీకు దొరకడు ఎందుకు నువ్వు అలా పడి ఉంటావు కాబట్టి ఆపరేషన్ ఏం చేయకు ఇవన్నీ ఉంటాయి ఏమంటే ఆపరేషన్ చేస్తే వాడు దొరుకుతాడేమో సపోజ్ ఊహిద్దాం ఒకసారి ఆపరేషన్ చేస్తే వాడు దొరుకుతాడు అనుకుందాం ఎవరికి దొరుకుతాడండి డాక్టర్కి దొరుకుతాడు చేసిన వాడికి బుర్రపగల కొట్టిన వాడికి దొరుకుతాడు నీకేమి ఉండదు కదా నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వు పడి ఉంటావు అక్కడ ఇంకోటి చూడండి దొరకను వాడికి కూడా దొరకడం ఎందుకని బుర పగల కొట్టడం ఏంటి ఇది ఓపెన్ చేస్తే వాడు పోతాడు అక్కడ ఇంకా ఓపెన్ అయిన క్షణమే వాడు వెళ్ళిపోయాడంతే దీన్ని ఓపెన్ చేయకండి సుమి కొండ పగల మట్టి దొరుకుతుందా ఊహరి పిచ్చివాడా కొండ పగల మట్టి దొరకడం ఏంటా కొండే మట్టి బంగారు కొండ నీకు అర్థం కాకపోతే మట్టి కొండ ఆ కొండ మట్టి దాన్ని పగలగొట్టి మట్టిని చూస్తానంటే హిరణ్య కసిపుడివ నువ్వు మట్టి ఎక్కడుందిరా కొండ దీన్ని పగల కొడితే మట్టి వస్తుందా ఊరు నానా మట్టి పగల ఇందుగలదు అందు లేదని సందేహము వలదు మట్టి సర్వోపగతము ఎందెందు వెదకి చూచిన అందందేగలదు ఈ మట్టి నువ్వు ఏది ముట్టుకుంటా ఈ మట్టే మళ్ళీ పగల ఎందుకు నానా కాదురా ఇది కొండ హే పిచ్చినానా ఇది మట్టి అలాగనే ఆ అహం అనేదాన్ని మీరే విచారణ చెయ్యాలి దాన్నే ఆత్మవిచారణ అంటారు ఆత్మవిచారణ ఎవరికి వాళ్ళు చెయ్యాలే తప్ప మా గురువుగారు చేసుకుంటారులేండి అన్నీ ఆయన మీద పెట్టేశాను ఇంకా అన్నీ ఆయన చూసుకుంటారండి ఇదేంటిది ఇది ఇప్పుడు మన ఇంట్లో బ్రహ్మగారు వస్తే పంతులు గారు వస్తే ఆయనకేం చేస్తాం మదర్థం భవంతః కుర్వంతు వరుణిస్తాం ఇంకా ఆయన చేసుకుంటూ పోతాడు ఆ కర్మలన్నీ ఆయన కర్మది అలాగే ఇక్కడ కూడా అండి మా గురువుగారికి అప్పచెపిస్తేవండి అన్ని ఇంకా ఆయనే పడతారండి ఇంక అదేంటిది అవన్నీ బాహ్య కర్మల వరకే కానీ ఆత్మ విచారణ ఎవరు చేయాలి మీరే ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాధయేత్ అసలు గురువు కూడా నీ కేవలం ప్రమాణాన్ని అందించడం వరకే గురువు గురువు ఎంతవరకు ప్రమాణాన్ని అందించడం వరకే చూడండి అగ్గిపెట్టి పుల్లను తీసుకుని గీసిన తర్వాత అగ్గి పుల్ల వెలిగిందనుకోండి అగ్గిపెట్టి అవసరం ఏంటి అయిపోయింది అంతే జోబులో పెట్టుకోవడమే ఆ పుల్ల వెలిగింది కదా దాన్ని అలా తీసుకెళ్లి వెలిగించుకుంటూ క్యాండీలో దేన్నో దీపాన్నో వెలిగించుకుని వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే ఆ గురువు శాస్త్రం ఎంతవరకు నీ లోపల నువ్వు విచారణ చేయడానికి కావలసిన ఆంతరంగికంగా ప్రిపేర్నెస్ ఆ ఏర్పాటు చేస్తారు తర్వాత చేయవలసిందంతా ఎవరిది మనది పని మనది అర్థమైందా ఎవడో ఒక అతను అన్నాడట ఇవండి మామగారు ఎంత గొప్పవారండి ఇంత చక్కటి అమ్మాయిని నాకు భారీగా ఇచ్చారు పిల్లల్ని కూడా కనిచ్చే అవకాశం ఏదన్నా అక్కడి నుంచే చూసి పంపిస్తే బాగుండు కదా నాకు ఈ కష్టం ఎందుకు అన్నాడటాడు చూడండి మీరు అమ్మాయిని ఎలాగో ఇచ్చారండి పిల్లల్ని కూడా కనిపించేసి పంపిస్తే బాగుండు కదా అన్న ఇది ఎవడన్నా అంటాడామాట అది కూడా నాకు ఆ శ్రమ లేకుండా ఉండు కదా అన్నాడటాడు ఇలా ఎవడైనా అంటాడా లోకల్లో ఇలా అన్నట్టే ఉంటుంది గురువు గారు ఈ పని కూడా మీరు చేసేయండి ఆత్మవిచారణ కూడా మీరే చేసేసి మాకప్పుడు ఆత్మను పట్టుకొచ్చి మా ఎత్తినెట్టండి ఇంటి పెడతాం ఎత్తినెట్టడానికి ఇదేమైనా కొండ ఇది ఏమైనా బండ మీరే ఆత్మవిచారణ అన్నీ పరీక్షలన్నీ మీరే రాసేసి మార్కులన్నీ అన్నీ వేసేసి మీరే పట్టుకొచ్చి మా పెట్టండి ఇది ఏంటి ఇది ఎలా కుదురుతుంది ఇది ఇది నీది నీవై ఉన్నావు నువ్వే విచారణ చేయాలి అంతే కాబట్టి ఆత్మనో విక్రియా నాస్తి బుద్ధేర్ బోధో నజాత్వితి జీవ సర్వమలం జ్ఞాత్వా కర్తా ద్రష్టేతి ముహ్యతి ఆ జీవుడు ఎవరైతే అహం ఉన్నాడో వాడు లేచిన తర్వాత వాడు ఏమైపోతున్నాడు వాడి నిజస్వరూపాన్ని గుర్తించకపోవడం వల్ల జీవ సర్వమలం జ్ఞాత్వా సర్వమలాలు అంటే అజ్ఞానం అనేటువంటి ఉపాధి వాడికి అంటుకోనుండడం వల్ల వాడి నిజస్వరూపం వాడికి తెలియకపోవడం వల్ల వాడు ఏం చేస్తున్నాడు కర్త జ్ఞాత్వా భోక్త కర్త అహం కర్తా నేనే చేస్తున్నాను నా వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి నిజమే వాడు రావడం వల్లే ఇవన్నీ ఉన్నాయి అసలు వాడు లేకపోతే ఈ సమస్యే లేదు కదా అర్థమైంది ఇక్కడ ఎవడో ఒకటి సమస్య సృష్టిస్తున్నాడు అనుకోండి ఊజ్ఞ తగ్గడం ఊజ్ఞ లేవడం ఆ కుర్చీలెట్టు లాగడం ఏదో మాట్లాడేయడం చేస్తున్నాడు అనుకోండి ప్రశాంతంగా ఉంటాం బా వీడు వస్తేనండి బాబు సమస్య అసలు ప్రశాంతంగా జరగనేవాడండి క్లాసు వాడు రాలేదనుకోండి ఏమీ లేదు అలాగనే లోపల వాడు లేస్తున్నాడు నేను అహం వాడు లేస్తేనే ఇవన్నీ లేచి కూర్చోడు ఇన్ని తరం గందరగోళాలు ఇవన్నీ మొత్తం తిరుగుతున్నాయి గిర్రని తిరుగుతున్నాడు తిప్పేస్తున్నాడు ఇలాగా అసలు వాడు పడిపోతే ఇవేవి లేవు దుఃఖం లేదు సుఖం లేదు రాగం లేదు ద్వేషం లేదు భయం లేదు కామం లేదు క్రోధం లేదు అది ఏ వృద్ధి లేవు అన్ని ప్రశాంతంగా ఉన్నాయి వాడు లేవడం అన్నిటినీ లేపి కూర్చోబెట్టి గిరగిరగిరగిరా తిప్పుతున్నాడు వాడెవడు జీవ సర్వమలం జ్ఞాత్వా ఎందువల్ల వాడలా అలా చేస్తున్నాడు అజ్ఞాన ఉపాధి వాడి నిజస్వరూపం వాడికి తెలియట్లేదు అందుకని ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ అహం అనేది ఇక్కడుంది ఇదంతా ఇదం వృత్తులు వాడు ఇలా వెళితే జీవుడే బాగా చూడండి వాడు కనుకొక్కసారి కిందకు చూశాడా నా స్వరూపమేమిటి నేను దేని మీద నిలబడున్నాను నా నా యొక్క ఆధారమేంటి నా స్థితి ఏంటి అని ఒక్కసారి తన లోపలికి తానే చూసుకోవడం మొదలుపెట్టాడా ప్రపంచాన్ని తొలగించక్కర్లేదు అవన్నీ విలీనమైపోతాయి పడిపోతాయి ని పడిపోతాయి భార్య పడిపోతుంది భర్త పడిపోతున్నాడు పిల్లలు పడిపోతున్నారు సమస్త ప్రకృతి అందులో ప్రశాంతమైపోతుంది ఏముంది అక్కడ ఏముంది సదేవ సౌమ్య ఇదగ్రే ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నహనా అస్థి కించనా అర్థమైందా ఆ సన్మాత్రమే ఉంది ఇంకేదీ లేదు సత్యమైన తత్వం మాత్రమే ఉంది అందులోనే ఇవన్నీ కూడా లేవు మరి ఇవన్నీ ఎలా వచ్చాయి ఇవన్నీ రాలేదు వీడు లేవడం వల్ల ఇవన్నీ వచ్చేసాయి అంతే అసలు వీడే లేకపోతే ఏవీ లేవు కాబట్టి నేను అది జ్ఞానం ఒక్కటే ఆ జీవుణ్ణి పవిత్రం చేస్తుంది అందుకనే జ్ఞానం పరమ పవిత్రమైంది సరే స్వామి అసలు ఈ భ్రాంతి ఎందుకు వచ్చిందంటారు వాడైతే సత్యమైన ఆత్మ కదా ఆ నేను అనేవాడు వాడి ప్రకృతి కాదు కదా మరి ఎందుకు వచ్చిందంటారా ఆ భ్రాంతి వాడికి ఎందుకు వచ్చిందా రజ్జు సర్పవదాత్మానం జీవో భయం వహేత్ నాహం జీవ పరాత్ నిర్భయోత్ ఇంతవరకు ఆయన ఈ ఎగ్జాంపుల్ ముట్టుకోలేదు నేను వీలైనంత వరకు ముట్టుకోకుండా కూర్చున్నాను ఎందుకంటే అందరూ రోజు సర్పం రోజ్ జు సర్పం రోజ్ జూ సర్పం తోమేశారు పామేశారు అసలు ఆ భ్రాంతి మనకు ఉందో లేదో కానీ కలిపించి మరీ దాన్ని తోమారు మనకు పులివేసి మరీ తోమారు కానీ మామూలుగా మనం ఏమనుకుంటాం తెలుసా రజ్జు ఉంది కానీ మనం చూసే దేన్ని చూస్తున్నాం సర్పభ్రాంతి అయిపోయింది ఉపమానం అవ్వలేదండి ఆ ఉపమానం మీద గంటన్నర చెప్పుకోవచ్చు అది వేదాంతానికి ప్రధానమైనటువంటి భూమికనిస్తుంది ప్రమాణం అది రజ్జు సర్పం ఈ పక్కన పెడితే అసలు ఆ ఉపమానంలో కీలకమైన ఒక మర్మం అంశం ఉంది అది అర్థమైతే అసలు ఆ ఉపమానం ఎందుకు వాడారో మీకు అర్థమవుతుంది మామూలుగా మనం ఏంటి రజ్జు సర్పం అంతే రజ్జుని సర్పంగా చూస్తున్నాం అది భ్రాంతి అయిపోయింది సర్ప దృష్టిపోతే రజ్జు దర్శనం అవుతుంది నీకు ఇంకేం భయం బాధ బెంగా ఏం ఉండదు అంతవరకు వణికావు భయపడిపోయావు చెమటలు పట్టాయి పరుగులు తీస్తావు అనుకున్నావు నువ్వు కదిలితే ఎక్కడ లేచి పొడుస్తుంది కదలట్లేదు అలా నిలబడిపోయావు అది అలా నిన్ను చూస్తుంది నువ్వు అలా చూస్తూ ఉండిపోయావు ఎవరో వచ్చారు అలా లైట్ వేశారు సర్పం పోయింది రజ్జు ఉండిపోయింది అలాగనే ఇక్కడ కూడా జీవుడు కూడా నేను జీవుణ్ణి అహం ఆ అహం అహం అనేటువంటి నేను మిస్టర్ నేను నేను జీవుణ్ణి అనుకున్నాడు ఎందుకని అజ్ఞానాన్మానసోపాదేహే కాని ఒక్కసారి ఆ పరతత్వాన్ని లైట్ జ్ఞానం పడినప్పుడు అక్కడ లైట్ వేయగానే సర్పమెలా పోయిందో ఇక్కడ వాడి జ్ఞానోదయం అవ్వగానే శాస్త్ర ప్రమాణము గురువాక్యాలు వాడికి లోపలికెళ్లి ఆ ప్రచోదనమైంది లోపల ధియోయో ఆ లోపల బుద్ధి ప్రచోదనమైంది వెలుగొంది ఒక్కసారి ఆ జ్ఞానంలో ఆ అనంతశక్తి స్వరూపంలో వాడి యథార్థ స్వరూపం బయటపడింది అప్పుడు ఇంకా జీవత్వం అనేది తొలగింది ఏం మిగిలింది అక్కడ తాను తానే ఉపమానం అయిపోయింది కానీ నేను అవగొట్టను ఇది చాలా గూఢమైన నిగూఢమైన ఉపమానం ఇక్కడ మీరు బాగా పరిశీలన చేయండి రజ్జు అంటే తాడు దాని మీద ఇప్పుడు మనం సర్పాన్ని చూస్తున్నాం నాకొక్క మాట చెప్పండి తాడు ఇంతమందంగా ఉంది కదా ఆ తాడు పైన సర్పం వచ్చి కూర్చుందా సర్పం ఎక్కడికి వచ్చింది తాడు పైన ఉందా లేకపోతే తాడంతా సర్పం అయిపోయిందా చెప్పండి తాడు పైన సర్పం కూర్చుందే మనకు సర్పంగా కనిపించినప్పుడు భ్ర భ్రమతోటి లేదు రజ్జువే పామైపోయిందే గుర్తు ఒకవేళ రజ్జువే పామై ఉంటే ఇంకా పాము పోదు ఎప్పటికీ ఇవ్వండి రజ్జు పాములా కనిపిస్తుందండి రజ్జు పామైపోయిందండి పాము ఇంకా అది పామాయిలే ఇంకేం ఏ ఆయిల్ పూసినా అది పోదది పాముగానే ఉండిపోతుంది రజ్జువు పాముగా మారలేదు ఇక రెండోది రజ్జు మీద పాముంది మీద లేదు మరి పాము కనిపిస్తుంది కదా అది నీ దృష్టి దోష భ్రమ ఇక్కడా అయితే ఇప్పుడు బాగా గుర్తించింది ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం ఇప్పుడు సర్పము అని ఏదైతే మనం ఆ సర్పానికి ఉనికి ఉందో ఆ ఉనికి బాగా చూడండి అది పోదు ఆ తాడుని మనం కంటితో తాడును చూస్తున్నాం కానీ లోపల ఏమిటి మనకు పాము లోపల పాము కళ్ళు కూడా ఏంటంటే తాడు దగ్గరికి వెళ్ళింది కళ్ళు చూస్తుంటే మనసు అని ఏ కళ్ళు నీకు తెలీదు బుద్ధి లేదు అది పాము అని మనసు చెప్పడంతో కళ్ళు కూడా ఇంకా తాడుని ముట్టుకోవట్లేదు కళ్ళు తాడు యొక్క ఆ ఉపరితలం దాకా విడిపో అలా అయోమయంగా అయిపోతుంది అయ్యో నా మనసు చెప్పింది ఇంకా అదే అదే పెద్దది నాకంటే అది చెప్పినట్టు నేను వినాలని ఆ కళ్ళు కూడా ఇంకా తాడుని చూడడం మరిచిపోయింది చూడండి మొట్టమొదటి దర్శనంలోనే నిజంగా చెప్పాలంటే కళ్ళు తెరిచున్నప్పుడు మనసు చెప్తే నష్టమేంటి మనసు వంద చెబుతాయి ఏ నీ కళ్ళు ఎక్కడికి కళ్ళు సరిగ్గా తెరిచి కదా నిజమే స్వామీజీ కానీ ఇంకా అసలు నేను చూస్తున్నానండి అండి నేను అది చూస్తున్నాను మరి చూస్తున్నప్పుడు నీ కళ్ళు ఏమైపోయిందా ఏమైంది ఎక్కడికి పోయింది నీ కళ్ళు అంటే స్వామీజీ నేనేం మెల్లగా స్వామీజీ ప్రశాంతం నేను చూస్తున్నానండి అది కంటితోనే చూస్తున్నాను మరి నువ్వేం చూస్తున్నావు అక్కడ పావునండి బట్ కళ్ళు ఎక్కడికి పోయిందిరా స్వామీజీ నేను కళ్ళతోటే చూస్తున్నానండి అది నేను కళ్ళు ఏం మూసుకోలేదండి కళ్ళతోటే చూస్తున్నానండి నువ్వు కళ్ళతో చూసింది ఏంటి అంటేనండి తాడునే మరి పానెందుకు కనిపించింది నీకు నాకు అదే అర్థం కావట్లేదండి ఆ అర్థం కాకపోవడమే అజ్ఞానం భ్రమ అర్థమైందా మీకు ఇప్పుడు అది అర్థమైతే నాకు అర్థం కాలేదు అనేది అర్థమైతే అప్పుడు సాధన చేస్తాం అసలు అర్థం కాలేదు అనేదే అర్థం కాలేదనుకోండి నమస్కారం వెళ్ళిపోవడమే హాయిగా నాక అర్థం కాలేదండి అది ఎందుకోనండి అని సాగతీస్తా అని చూసారా హరస్వదీర్ఘ ప్లతాలు పెట్టి అండీ ఆ అది తాడండి పాము కాదండే అంటే సాగ ఆ సాగదీసి సాగతీసే తాడు పాముగా చేసుకున్నాం మనం ఇంక మళ్ళీ సాగతీతెందుకు ఎప్పుడు ఇక్కడ శ్రద్ధగా చూడండి ఆ సర్పము అనేది నాకు కనిపిస్తుంది చూసారు లోపల కనిపించట్లేదు అనిపిస్తుంది మనసు కనపడదని అనిపించడమే మనసుకి అది ఆ మనసు ఏం చేసింది కంటిని కూడా దృష్టిని కూడా అది అడ్డుకుందనమాట అసలు కళ్ళు ఓపెన్ చేస్తే కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చూడాలి కదా ఇప్పుడు ఇదేంటి వాచ్ ఏమైనా అనుమానం ఉందా మీరు ఇంకో దీన్ని ఏమైనా అనుకుంటారా అనుకునేదానికి లేదు ఇది ఎవరు వేరే అనుకునేదానికి ఉందా లేదు మీ కళ్ళు స్పష్టంగా చెప్తుంది కానీ మీ మనస్సు ఏం చేసింది ఆ కంటిని కూడా ఇడియట్ నేను చెప్తున్నాను అది పామది భ్రమ కల్పించింది దీనికి ఇంకో కారణం ఉంది సుమి కేవలం మనస్సే ఇలా చేయలేదు ఈ మనస్సు అనడానికి కళ్ళు తాడును చూస్తున్న పాముని అది కూడా నిర్ధారణ చేసుకునేదానికి వీడు వణికిపోవడానికి భయపడ్డానికి చెమటలు పట్టడానికి బెంగెట్టుకునేదానికి కళ్ళు తిరిగిపోతుందనుకునేదానికి అన్నిటికీ కూడా మూల కారణం ఏం తెలుసా చీకటి బాగా చూడండి ఆ చీకటిలో నాకు ఒక పదార్థం కనిపించింది ఆ పదార్థం ఇది తాడేమో అనుకునే లోపే నా భ్రమ వచ్చేసి నాకు పాము కింద చేసింది రజ్జు జ్ఞానానికి బదులు సర్పభ్రాంతిని నాకు చేసింది ఇప్పుడు నేనేం చేస్తున్నాను భయపడిపోతున్నాను వణుకుతున్నాను ఎవడో వచ్చాడు లైట్ పట్టుకొచ్చాడు వేశాడు ఈ అంశాన్ని అర్థం చేసుకుంది ఎవడో వచ్చాడే వాడే గురు లైట్ పట్టుకొచ్చాడే అదే శాస్త్రం కాబట్టి గురు వేదాంత వాక్యాదిషు సత్య బుద్ధి అవధారణ శ్రద్ధ వాడు లైట్ పట్టుకురాకుండా వచ్చి నిలబడ్డాడు అనుకోండి చాలా ఇబ్బందే కష్టమే నేను ఒప్పుకోవడం ఏముండదు మీరు ఎళ్ళకండి మీరు వెళ్ళకండి బాబోయి వీడిని పట్టుకులు అవుతాం మనం లైట్ ఒక్కటే రాదు మనిషి లేకుండా అలా వచ్చేస్తుంది లైట్ ఏమైనా ఊక్కుంటూ రాదు కాబట్టి గురువు శాస్త్రము వేరు కాదు గురువే శాస్త్రము శాస్త్రమే గురు, గురు. కాబట్టి దాని మీద ఎప్పుడైతే ప్రకాశం పడిందో వెంటనే ఏమండి పాము పోయిందండి ఓరి పిచ్చివాడ ఉంటేగా పోవడానికి ఉందా లేదు ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకెళ్దాం ఇంకొక అడుగు ఇంకొక అడుగు ఇంకెక్కడికి వెళదామండి పప్పు వెళ్ళాలి ఇంకొక అడుగు వేద్దాం ఏం తెలుసా మీ లోపల ఏదైతే పాము అనే వృత్తి ఉందో గుర్తించండి దాన్ని గుర్తించింది ఎవరు నేనే ఆ పామును గుర్తించినప్పుడు భయపడిపోయి వణికిపోయి ఏడిచి గందరగోళం చేసిందెవరు నేనే ఇప్పుడు అది పోయింది రజ్జు కనిపించింది ఇప్పుడు ఆ భయం పోయింది ఇబ్బందులు పోయాయి ఏవండి తాడు వచ్చండి నా భయాన్ని పోంగొట్టిందండి తాడు రావడం వల్ల నీ భయం పోలేమి అలాగైతే ఎప్పుడు ఎవడికి భయం కనిపించినా తాడుని చూపించాలి లోకల్లో ఎప్పుడు ఎవడు దేనికి వణికి పోతున్నా చూపించాలి అంతేనా లోకల్లో భయం పోవడానికి వాడి వణుకుపోవడానికి వాడి ఇబ్బందులు పోవడానికి వాడి కష్టాలు పోవడానికి ఏం చేయాలి ఇప్పుడు మనం తాడు చూపించాలి రజ్జు వల్ల వాడి భయం పోలేదు గుర్తించండి రజ్జు వల్ల వాడికి సంకటం పోలేదు దేని వల్ల పోయింది ఏమీ లేదు సింపుల్ ఒకటే భ్రాంతి ఉన్నంత వరకు ఇవన్నీ దీని రియాక్షన్స్ అంతా దేనిది భ్రాంతిది మూలం ఏంటి అజ్ఞానం మూల కారణం ఈ సమస్త సంసారాలకి మూల కారణం ఏంటి అజ్ఞానం తాడు రావడం వల్లో పాము పోవడం వల్లో కాదు ఈ అన్ని అనర్థాలకే కారణమేంటి అజ్ఞానం అది పోయిన క్షణంలో ఏమీ లేవి ఇంకా అర్థమైందే ఇక్కడికి సడన్గా కొంపు వచ్చేసింది దుర్గంధం అర్థమైందే ఏంటి ఏంటి ఏంటి చూసాం బా వాసన మొత్తం దుర్వాసన పాకేసింది ఏంట ఏంటా అని చూసాం ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే చచ్చి ఏది కాదు బయట ఏం వాసన లేదు పోనీ ఏదో అనుకుంటామంటే కాదు ఆ దుర్వాసన బయటికి పంపాను ఏం లేదంటే బయట బాగానే ఉందన్నారు లోపలికి వస్తే కంపు దుర్వాసన అప్పుడు నాకు అనిపించింది ఎవడో మహానుభావుడు వచ్చేటప్పుడు దేన్నో తొక్కిచ్చాడండి అనగానే వెంటనే ఆ అంతవరకు వాసన లేనటువంటిది ఎవడు రాగానే ఆ వాసన వచ్చిందో ఆ వ్యక్తి వెంటనే కిందకు చూసుకుంటాడు ఒకసారి వాడి చెప్పులకు అంటుకొని ఉంటుంది దుర్గంధాన్ని ఇచ్చేటువంటి మలమేదో అంటుకొని ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి మనం ఆ వాసన పోవడానికి ఏం చేయక్కర్లేదు వాడిని పంపేయడమే బయటికి వాడిని పంపేయడమే వాడు పోతే ఆ వాసన దుర్వాసన వాడితో పాటు పోతుంది అలాగని ఇక్కడ కూడా ఇద్ మనం ఏం చేస్తున్నాం వాసన పోంగుట్టే ప్రయత్నాలు చేస్తున్నా వద్దు దేని వల్ల అయితే అది వచ్చిందో దానికి కారణాన్ని తొలగించాలి కార్యాన్ని ముట్టుకోకలేదు కాబట్టి భ్రమ అజ్ఞానం సర్వసంసారస్య కారణం అజ్ఞానం ఉంది లోపల ఎవరికి అహం అహం అహం నేను జీవుణ్ణి నేను జీవుణ్ణి నా ఉపాధి ఈ దేహం నాది నేను ఇందులోనే నేను ఇంకెంతటా లేను ఇరుగు అనుకుంటూ ఆడుకుంటూ రాత్రి అయితే పడిపోయి మళ్ళీ ఉదయం లేచి వీటన్నిటిని పెనవేసుకుని వ్యవహారం చేసి మళ్ళీ రాత్రి పడిపోయి మళ్ళీ లేచి ఇలాగ చచ్చేదాకా ఈ పనులు చేస్తూ మళ్ళీ పుట్టడం మళ్ళీ పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఈ పనులన్నీ చేయడం పోగు చేసుకోవడం మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం మళ్ళీ పోగు చేసుకుంటూ బ్రతకడం పుట్టడం వేలుకోవడం పడుకోవడం రాత్రి ఎన్ని చేసుకోవడం ఇలాగా పునరపి జననం పునరభిజననీ జఠరే శయనం దీనికి ఎక్కడ ఎండింగ్ ఎప్పుడు ఆ నేను అనేటువంటి వాడిని సరిగ్గా విచారణ చేసి ఆ అజ్ఞానం అనేటువంటి మూల కారణాన్ని తొలగించగలిగితే ఆ భ్రమ తొలగితే ఆ అజ్ఞాన నివృత్తి అయితే ఇది లేదు ఇక్కడ మరండి ఆ అజ్ఞాన నివృత్తి ఎలాగండి ఎలాగ ఇది ఇది వెళ్ళిపోతుంది ఇక్కడ రజ్జు సర్పవద ఆత్మానం జీవో జ్ఞావా భయం వహేత్ నాహం జీవ పరాత్ నిర్భయో భవత్ ఆ జీవత్వం తొలగి వాడి యథార్థస్వరూపం బయటపడ్డప్పుడు వాడేంటి సమస్త సంసారము కూడా పోతుంది అందుకనే బ్రహ్మసూత్రాలకి శంకరుల వారి అధ్యాస భాష్యం రాస్తూ అస అనర్థహేతో ప్రహణాయ ఆత్మైక్య విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంత ఆరభ్యంతే ఈ సమస్త వేదాంత శాస్త్రముల యొక్క ఈ సూత్రీకరింపబడ్డటువంటి భాష్యాన్ని ఎందుకు మొదలు అంటే అనర్థ హేతో ప్రహాణాయ ఇన్ని అనర్థాలకి హేతు మూలమొకటి ఉంది ఏంటి అజ్ఞానం పూర్తిగా సమూలంగా నాశనం చేయడానికి ఆత్మైక్య విద్యా ప్రతిపత్తి ఏ ఆ జీవత్వ భావం తొలగి అతను దైవత్వాన్ని గుర్తించడానికి తానే దైవం అనేటువంటి స్థితిని అభేద స్థితిని అందివ్వడానికి వేదాంత శాస్త్రం వస్తుంది ఈ వేదాంత శాస్త్రాలన్నీ ప్రారంభమైంది ఆహా బాగుంది స్వామీజీ అయితే ఈ దేహం ప్రాణం ఇంద్రియాలు ఇవన్నీ ఎలాగండి ఇవన్నీ వెలుగొందుతున్నాయి ఇన్ని ప్రకాశాలుగా దేహం ప్రాణం మనసు బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ వేరువేరు కదా ఇవన్నీ ఎలా ఇలా ప్రకాశిస్తున్నాయి ఇన్ని ప్రకాశాలున్నాయా లోపల ఇన్ని ఆత్మలున్నాయా నీ ఆత్మలు లేవు ఏంటి మరి ఇప్పుడు చూడండి ఇక్కడ స్వామీజీ ఆత్మ ఒకటి అక్కడ ఒక ఆత్మ ఒకటి అక్కడ అక్కయ్య ఆత్మ అక్కడ అన్నయ్య ఆత్మ అక్కడ తమ్ముడు ఆత్మ స్వామీజీ ఆత్మ కుక్క ఆత్మ పక్షి ఆత్మ ఈ इन आत्मे नानात् एकत्व एक सत् बहुदा वदंती बहु प्रकार कद्भुतम श्लोकंस्त्मा बुद्धियादीया दीपो घटा दिवत्मा జడైస్తా చూడండి ఆత్మ అవభాసయతి ఏకహ ఆత్మనే స్వప్రకాశమది సచ్చిదానంద స్వరూపమది అది ప్రకాశిస్తుంది ఇంకా మిగతా వేటికి స్వప్రకాశత్వం లేదు మిగతా అవన్నీ ఆ ఆత్మ చైతన్యం వల్ల ప్రకాశింపబడుతున్నాయి అంతే ఆ దేహం ప్రకాశింపబడాలన్నా ఈ దేహం ప్రకాశింపబడాలన్నా ఎన్ని దేహాలు ప్రకాశింపబడాలన్నా ఒక్క ఆత్మచైతన్యం ప్రకాశం వల్లనే జరుగుతుంది ఇప్పుడు మీ మీద ఇప్పుడు వెలుగుంది చీకటి గదిలోకి వెళ్ళాం అందరం ఒక పది మంది వెళ్ళాం ఆ గదిలో చాలా వస్తువులు ఒక మూలన కుండ ఒక మూలన చీపిరి కట్ట ఒక మూలన ఏవో విప్పిన బట్టలు ఇంకో మూలన ఏదో పెట్టి ఒక మూలన బీరువా ఉంది ఒక మూలన గిన్నెలు ఉన్నాయి మనం పది మంది వెళ్ళాం చీకటి కదా ఏం తెలియట్లేదు అందరికి అలా అయోమయంగా నిలబడున్నాం ఇప్పుడు అలా స్విచ్ వేశాం లైట్ వెలిగింది మనం పది మంది ఆ లైట్లో అందరం అందరం తెలుస్తున్నాం ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి ఇప్పుడు అక్కడ ఆ మూలన పెట్టిన కొండకి అదే లైట్ కాంతి ఈ పది మంది ప్రకాశించడానికి ఆ ఒక్క లైటే కాంతి ఆ ఆ రూమ్లో ఎన్ని అన్ని వస్తువులు ఆ ఒక్క దీపపు కాంతితో ప్రకాశింపబడతాయి అంతేగాని ఒక్కో దానికి ఒక్కో లైట్ అక్కర్లేదు సుమి అలాగని ప్రకృతిలో ఎన్నున్నా పశువులు పక్షులు క్రిములు కీటకాలు జడము చేతనము మనుషులు మగ ఆడ పిల్ల పీచు ఏదైనా సరే ఇన్ని ఉండనివ్వండి ఇన్ని కూడా ప్రకాశింపబడ్డానికి ఇన్ని ఆత్మలు అక్కర్లేదు సుమి ఆత్మావభాసీకహా ఒక్కటే దాని ప్రకాశంతో ఇవన్నీ ప్రకాశింపబడుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి చూడండి అక్కడ నేను అనేటువంటి వాడు లేస్తే ఇవన్నీ ఎలా అయితే ప్రకాశింపబడుతున్నాయో వాడు కనుక పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయి అంటే ఇంకా ఏవీ లేవి ఇంకా నిజానికి అవేవీ లేవు అంతే కదా వాడి వల్ల అవన్నీ ఉన్నాయి వాడు పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయి కాబట్టి ఇక్కడ దీపో ఘటాదివత్ స్వాత్మ జడైస్తవభాస్యతే ఒక కుండలో దీపం పెట్టి పట్టుకెళ్తుంటే కుండకు చిల్లులు పెట్టారు బాగా చూడండి రౌండ్గా ఒక చిల్లు ఆటిన్ షేపులో ఒక చిల్లు కన్నం స్క్వైర్ షేపులో ఒక కన్నం పెట్టారు త్రికోణంలో ఒక కన్నం పెట్టారు రెక్టాంగిల్లా కన్నం పెట్టారు ఇంకా డిజైన్స్ డిజైన్స్గా కన్నాలు పెట్టేశారు ఆ కుండకి దీపం పెట్టి చీకట్లో తీసుకుపోతున్నాడు ఒక ఆయన ఒకడు ఈ మూల్ నుంచి చూశాడు అబ్బా రౌండ్ లైట్ అండి అంటున్నాడు ఆ మూల్ నుండి ఒకడు చూశాడు అబ్బాబబ్బా స్క్వైర్ లైట్ అండి అన్నాడు ఈ వెనక నుంచి ఒకడు చూశాడు అబ్బా ట్రయాంగిల్ లైట్ అండి అన్నాడు ఆ మూల నుంచి ఇంకొకటి చూశాడు అబ్బాబ్ లేదండి రెక్టాంగిల్ లైట్ అండి అన్నాడు ఇప్పుడు వీళ్ళు నలుగురు కొట్టుకుంటున్నారు ఐట్ లైట్ రౌండ్ గా ఉందిరా వీడంటాడు చిచ్చి లైట్ త్రికోణంగా ఉందిరా వీడంటాడు చి పిచ్చోడా లైట్ రెక్టాంగిల్ లో ఉంది లైట్ స్క్వైర్లో ఉంది లైట్ ఆటిన్లో ఉంది వీళ్ళు రూపాలను చూసి కొట్టుకుంటున్నారు స్వరూపాన్ని చూడలేదు ఇప్పుడు అన్ని దీపాలున్నాయా కొండలో ఎన్ని కన్నాలుంటే అన్ని దీపాలు పెడతాడు ఒకటే దీపం అర్థమైందే ఒకే దీపం నానాఘటోదర స్థితమహా దీపం ప్రభాభాస్వరం జ్ఞానం చక్షురాదికరణ ద్వారా బహిస్పందానామీతి తమేవంతి అనుభాయ్యేతం జగత్ తస్మై శ్రీ గురుమూర్తమీదక్షిణా కంటి ద్వారా వెలుగు ప్రసరించబడినప్పుడు చూస్తున్నాను అంటున్నాం ముక్కు ద్వారా వెలుగు ప్రసరిస్తున్నప్పుడు వాసన పీల్చుకుంటున్నాము అని అంటున్నాం చెవి ద్వారా కాంతి ప్రసరణ జరుగుతున్నప్పుడు ఆ శక్తి వింటున్నాను అని అంటున్నాను కాళ్ల ద్వారా అయితే నడుస్తున్నానని చేతుల ద్వారా అయితే ఆదాన ప్రదానాలు పట్టుకుంటున్నాను దానం చేస్తున్నానని అంటే ఏ ఇంద్రియం ద్వారా వ్యక్తమైతే ఆ ఇంద్రియం చేసే కర్మల్ని దానికి జత కలిపి మాట్లాడుతున్నాం నిజానికి నేను చూడటమూ లేదు నేను వినటమూ లేదు చెయ్యూ లేదు ఏది లేదు ఇది ఇంద్రియచేష్టలే నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని మనోబుద్ధ్యహంకార చిత్ని నాహం నోత్రజిహ్వే న్రాణనేత్రే న్యోమ భూమిర్న తేజో నవాయునందరూప శివోహం శివోహం నే మృత్యు శంఖా నే జాతి భేదా పితానైవ మాతా నంధుర్ నదాత న పుత్రో న పుత్రి న శిష్యో నశిష్ట చిదానందరూపహం శివోహం ఒకటే దీపం ఇన్ని కన్నాళ్ళ నుంచి ప్రసరించినప్పుడు ఇన్ని కన్నాలు అనుకు ఇన్ని దీపాలు ఉన్నాయనుకుంటున్నావా లేదు అలాగనే అక్కయ్య ఆత్మ అన్నయ్య ఆత్మ స్వామి ఆత్మ గురు ఆత్మ శిష్యాత్మ ఏనుగా ఆత్మ కుక్క ఆత్మ ఇన్ని ఆత్మలు లేవు అన్ని పదార్థాలే జడాలే మిథ్యాభూతాలే కల్పితాలే ఉండేది ఒకటే ప్రకాశం కాబట్టి ఆ ఆత్మ అవభాసయతి ఏక సంపూర్ణమైన సచ్చిదానంద స్వరూపమైంది ఆత్మ అదే ఏకం సత్ అదే సత్యం ఇవన్నీ కూడా కల్పనలే మిథ్యాభూతములే కాల్పనికములే ఈ జగత్తు కల్పన ఈ సృష్టి ఒక కల్పన ఆ కల్పించబడింది ఆ ప్రకాశంతోటే వెలుగొందుతుంది బాగా చూడండి సినిమా హాల్లో మీరు చూస్తే ప్రొజెక్టర్ దగ్గర నుంచి లైట్ వస్తుంది అవునా ఆ లైట్ వచ్చినప్పుడు ఆ కాంతి ఏదైతే కిరణాలు ఉంటాయో అది ఎదురుకుండా ఉన్నటువంటి స్క్రీన్ మీద పడుతుంది స్క్రీన్ మీద పడ్డప్పుడు కాంతి ప్లస్ ఈ ఫిలిమ్లో ఉన్నటువంటి బొమ్మలు రంగులు అన్ని కలిసిపోయి అక్కడ స్క్రీన్ మీద పడుతుంది ఇప్పుడు ఈ బొమ్మలు ఈ కల్పనలు ఇవన్నీ ఉన్నాయే ఇది అక్కడ పెట్టారు పెట్టడం వల్ల ఈ కాంతి ఇది కలిసి ఉండడం వల్ల మనకి ఏంటంటే శుద్ధమైన కాంతి కనపడట్లేదు ఆ కాంతి మలినపడ్డట్టు కనిపిస్తుంది అక్కడ హీరో రూపంలో ఉన్నది ఏం తెలుసా ఏంటి శుద్ధమైన కాంతి హీరోయిన్ రూపంలో ఉండే కాంతి ఏం తెలుసా శుద్ధమైన కాంతి ఆ కాంతి ఈ కాంతిని ప్రేమించడం ఆ కాంతి ఈ కాంతి విడిపోవడం ఉండదు కానీ ఈ బొమ్మ ఆ బొమ్మను ప్రేమించడం ఈ బొమ్మ ఆ బొమ్మ విడిపోవడం ఉంటుంది ఈ బొమ్మకి ఆ బొమ్మ విలనవ్వచ్చు ఆ బొమ్మకి ఈ బొమ్మ విలనవ్వచ్చు వీళ్ళిద్దరూ కొట్టుకోవచ్చు నరుక్కోవచ్చు ఈ విన్యాసాలన్నీ జరుగుతుంటాయి కానీ ఆ వాటి అన్నిటికీ ఆధారభూతమైన కాంతి ఉందే వాటిలో శత్రుత్వము లేదు మిత్రత్వము లేదు ప్రేమ లేదు విడిపోవడం లేదు కలవడం లేదు ద్వేషం లేదు ఆరంభము లేదు అంతమూ లేదు పాటలు లేవు ఏడుపులు లేదు పెడబొబ్బలు లేవు శుద్ధ కానీ ఆ శుద్ధమైన కాంతి లేకపోతే ఈ జగద్విన్యాసం లేదు కదా ఈ జగద్విన్యాసం దేని వల్ల ఆ కాంతి వల్లే కాబట్టి ఇప్పుడు పాపం ఆరోపణ దేనికి ఆ కాంతికి నిజానికి దానికి ఏదీ లేదు అంటకుండా ఉంది నిరంజన రీల్ తిరిగిపోతుంది రీల్ అయిపోయిన తర్వాత తెల్లగా మనకు లైట్ అప్పుడు చూడండి మరి ఏమున్నాయో ఏం లేదు మళ్ళీ ఆ లైట్ కాంతికి ఏదైనా అడ్డొచ్చిందనుకోండి అలా కనిపిస్తుంది కాబట్టి నిజానికి అడ్డొచ్చింది ఆ రీలనేది అడ్డొస్తుంది అది అయిపోతుంది అయిపోగానే పక్కకి వెళ్ళిపోతుంది కానీ ఎప్పుడు ఉండేది కాంతి అదే సంక్రాంతి రాబోయేది సూర్యుడు మకర సంక్రమణం చేస్తాడు మకరం అంటే ఏం తెలుసా చెప్పండి మొసలి కదా మొసలు ఏం చేస్తుంది అక్కడికి వెళ్ళిన ప్రతిదాన్ని లాగేసి తినేస్తుంది ఈ సంసారం అనే దాంట్లో ఆ మొసలుంది ఇదంతా సంసారం ఈ మహా సంసారం ఈ సంసారంలో లోపల అవన్నీ సంసారం అక్కడ ఒక మొసలుంది ఏంటి అహం అహం అది పట్టుకున్న నీటిని మింగేస్తుంటుంది దొరికిన వాటన్నింటిని దొరికిన వాటన్నిటిని ఇది నాది ఇది నాది ఇది నాది లోపల ఆ మొసలి మకరం దాన్ని సంక్రమణం చేయాలి చేస్తే మకర సంక్రాంతి అది ఎవడు చేయగలడు జ్ఞానభాస్కరుడు సూర్యుడే దాన్ని చేయగలడు మకర సంక్రాంతి చంద్రుడు చేయలేడు నక్షత్రాలు చేయలేవు ఈ లోకంలో ఏదీ చేయలేదు ఒక్క జ్ఞానభాస్కరుడే మకర సంక్రాంతిని చేస్తాడు అది సంక్రమణమైతే ఇంకేంటి అక్కడ ప్రకాశమే ఉత్తరాయణం అది మకర సంక్రాంతి అయినప్పటి నుంచి ఏంటి ఉత్తరాయణం ఉత్తరాయణం అంటే ఏంటి ఉత్ తరా తరించిపోతావ అది ఆ పండగ యొక్క గొప్పతనం మకర సంక్రాంతి వచ్చిందండి పాలు పొంగించండి అలా పెట్టేస్తాం కర్మల వరకే ఆగిపోయాం మనం క్రియ వరకే ఆగాం అసలు ఇది నిజమైన మకర సంక్రాంతి జ్ఞానం కలిగిన రోజున అర్థమైందా కాబట్టి ఆ ఆత్మకి ఇన్ని నానాత్వాలు లేవు ఏకత్వం అవునండి అది ఏకమైతే ఎలా ఎలా दादा व्यक्तीक दिन रेप चूस्त